మై ప్రేమారచి నే రే పీసీ గాని ప్రేమా మరచి నే రే పీపీ నీ గా దూరా కాల కుర్చుండేదా నింతనే దూరా ముగ నిక వెళ్ళ కూర్చుండే దాని చని కృతజ్ఞా తల వంశీ నా దుదివామోర్పిన్కా అర్పించుకుీవి నీకొరక జీవితుర్పింపేను na ko di ik e dena jivit mo prapjna talavanti na do divam arpintulo lele ka neela arpintulo na చించీ గత పాప ములకై జంతో నేను శుంఠి చింతి గత పాప ములకై నేను విడు శుంటి కృతజ్ఞత సమర్పితును మృతుకంతయ నిసేవై కృతజ్ఞత సమర్పింతు మృతుకంతయ నిసేవై కృతజ్ఞత సలవచ్చి నాదు జీవామోర్పింతు లేదీకా సార్ థ్యాంక్ యూ సార్ సో వాక్యం ప్రారంభించుకున్నాం సార్ మహాగరుడైన దేవా మీ కుటుతో మమ్మల్ని నింపి మీ పాదాలు పట్టుకొని ప్రాధాక్పడుతున్నాం మమ్మల్ని జ్ఞాపం చేసుకుని మాట్లాడండి ఆదరించండి మీరు ఆకరకు ఆయన పరచండి మా బ్రతుకును సరి చేసుకుని సరిగా నిలబడడానికి మీ కొర గదులు చూడడానికి ఎత్తబడటానికి మీ సన్నిధి చేరడానికి కృపదయ చేయడానికి చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ వండర్ఫుల్ ఆపర్చునిటీ గివెన్ టు మీ సో పరిస్థితులు కొన్ని పాఠాలు కొన్ని ప్రశ్నలు కొన్ని ఆలోచనలు తల చేస్తా ఉన్నాయి జీవితంలో క్లాస్రూమ్ లో కూర్చొని నేర్చుకున్నటువంటి థిరేటికల్ లెసన్స్ కంటే పాఠాల కంటే జీవితంలో ప్రాక్టికల్ గా నేర్చుకున్నటువంటి పాఠాలు చాలా గొప్పవి విలువైనవి అని చాలా మంది చెప్తుంటారు నేను కూడా నమ్ముతూ ఉంటాను దాన్ని జీవితంలో జీవితం నేర్పించే పాఠాలు గొప్పవి అవి ప్రాక్టికల్ అనమాట వాటిని మనం జీవితాల ఎప్పటికీ మర్చిపోలేం ఆఫ్కోర్స్ కొన్నిసార్లు మనం క్లాస్ రూమ్ లో తీరి తీరగా నేర్చుకున్నటువంటి పాఠాలైనా మనం మర్చిపోతామేమో కానీ క్లాస్ రూమ్ లెసన్స్ అనేది జీవితంలో నేర్చుకున్న పాఠాలు మర్చిపోలేం ఇదే నేపథ్యంలో ఈ వలస కార్మికులకి మనం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత ఆ లాస్ట్ రోజున లాస్ట్ రోజున కొన్ని ఏమంటే ఆర్తన్ హోమ్స్ కి అలాగే కొన్ని ఏమంటారు దాన్ని వృద్ధాస్తం మనకి వెళ్ళడానికి ప్రభుకు రూపు చూపించాడు ప్రియులు మన భాస్కర్ గారు అదేవిధంగా ఎఫ్ఎం సార్ మేము కలిసి మన ఎవరు శాం సార్ సార్ భాస్కర్ సార్ మిస్ అయినట్టున్నారు శామ్ సార్ ఎఫ్ఎం సార్ మేము కలిసి వెళ్ళాం వెళ్ళడం జరిగింది అట్లాగా సో అవన్నీ ఆ వాతావరణము ఆ ప్రజలు ఆ పరిస్థితులు ఈ సెంటర్లు అన్ని చూసినప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది నాకు అనిపించింది క్రైస్తవ సంఘాన్ని గురించి ఆలోచన ఇది జీవంగల దేవుని సంఘమా లేకపోతే దేవీ కేర్ సెంటరా అంటే వృద్ధమాలు అనాథాశ్రమమా దేవుని సన్నిధి సంఘము అసలు ఏంటి దేవుని సంఘం అంటే దేవుని సంఘం ఏంటి దేవుని సంఘము ఈ సంఘాల లేకపోతే వృద్ధాశ్రమాల బేబీ కేర్ సెంటర్సా అని అనిపించింది ఎందుకు నాకు అట్లా అనిపించింది ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఈ రోజుల్లో సంఘాలలో జరుగుతున్నటువంటి పరిస్థితులు నాకు ఆలోచన చేసినప్పుడు పెద్ద తేడా ఏమని అనిపించలేదండి పెద్ద తేడా అని అనిపించలేదు ఆ సెంటర్ లాగా ఈ రోజు క్రైస్తవ సంఘం మాక్సిమం ఎక్కువ శాతము బేబీ కేర్ సెంటర్ లాగాను వృద్ధాశ్రమాల లాగాను ఆర్పన్ హోమ్స్ లాగాను ఉండిపోయాయి ఎందుకు ఇలా అంటున్నారు అని అడిగితే దానికి నాకు వచ్చిన ఆలోచన నేను ఆలోచించిన విధానాన్ని గురించి నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను వాస్తవానికి ఆ బేబీ కేర్ సెంటర్స్ లో ఈ వృద్ధాశ్రమంలో జరిగేది ఏంటంటే బేబీ కేర్ సెంటర్ వల్లేమో ముందుగానే అధికార పూర్వకంగా ప్రకటన చేసి వాళ్ళు పిల్లల్ని జాయిన్ చేసుకొని ఉదయం సాయన్ దాకా మాకు వాళ్ళకి రకరకాల ఫెసిలిటీస్ చూపిస్తారు వాళ్ళు ఆడుకోవడానికి ఉండడానికి పడుకోవడానికి ఫ్యాన్లు ఏసీలు సో వాళ్ళు పరిసరాలు ఇవన్నీ కూడా వాళ్ళకి మంచిగా చూపించి సో ఇది కాబట్టి దీనికి తగినట్టుగా మీరు అమౌంట్ చెల్లించవలసిందని డబ్బులు తీసుకుని వాళ్ళ పిల్లలను పోషించి వాళ్ళ పిల్లలను హి చెప్తూ సో అది బేబీ కేర్ సెంటర్ జరుగుతుంది దాంతో పాటు ఏదో ఉంటారు అక్షరాభ్యాసం వాళ్ళు ఆ తర్వాత వచ్చేసి ఈ ఆర్పన్ హోమ్స్ లోను మరి వృద్ధాశ్రమలు జరిగేది ఏంటి అని అంటే మనందరూ తెలిసిన విషయాలే జస్ట్ నేను జ్ఞాపం చేస్తున్నాను సంఘంలో నాకు ఏం కనిపించింది అనే దానికోసం నేను విషయాలు మాట్లాడుతున్నా అనమాట అక్కడ వాళ్ళు ఎవరో వృద్ధాశ్రాలేమో తల్లిదండ్రులు బరువైనటువంటివి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్లి ఎక్కడో వృద్ధాశ్రమలు పడేస్తారు నంబర్ వన్ వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు ఇంకొకళ్ళు పేదలైనటువంటి వాళ్ళు తన బిడవల చేత వెలువేయబడి విడిచిపెట్టబడిన తర్వాత ఏం చేయలేదు అర్థం కాక ఎవరో వారి మీద జాలిపడి వారిని తీసుకుని వెళ్లి ఎక్కడో వీధుల్లోనో కనపెడితే వారిని తీసుకుని వెళ్లి హోమ్స్ లో జాయిన్ చేస్తారు వారికి ఏ సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు కానీ ఆశ్రమ నడిపించేటువంటి వాళ్ళు వారికి ఏదో ఆశ ఆహారం ఇస్తారు ఆ నడిపించేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ సొంత డబ్బులు వాళ్ళు కష్టపడి పని చేసుకొని వచ్చి వీళ్ళని పోషించే పరిస్థితి ఏమన్నది వారు మనం ప్రారంభిస్తే ఎవరో ఒకరు దయ చూపించి మన ఈ ఆశ్రమం నడిపించడానికి వాళ్ళకి ఆహారం నవ్వడానికి ఎవరో ఒకరు ముందుకొస్తారులే వాళ్ళు సహాయంతో మనం నడిపించవచ్చు అనేటువంటి భావంతో వాళ్ళు ప్రారంభించి నడిపిస్తూ ఉంటారు వాళ్ళు ప్రారంభించి నడిపిస్తూ ఉంటారు అలాగా ఒక ఆయన అన్నాడు అరే నిన్నగాక మొన్న స్టార్ట్ చేసి స్టార్ట్ చేశారు అక్కడ వాడు బాగా సంపాదించుకుంటూ బాగా పైకి వచ్చాడు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు అంటే ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో నిర్వాహకుల గురించి మాట్లాడుతున్నటువంటి మాట అది మాట సో వాళ్ళు పెట్టరు వాళ్ళకి ఎవరు పెడతారని అంటే తిండి ఎవరో ఒకళ్ళు పెద్ద మనసుకు వాళ్ళు సేవా పదం కైనటువంటి వాళ్ళు పేదలను అర్థం చేసుకుని పెద్ద మనసుకు వారు ఆ వెళ్లి వారికి ఆహారం ఇవ్వడము కావలసింది అంటే ఏ వాళ్ళు తీసుకెళ్లి ఏ నుండి అది వాళ్ళకి తీసుకెళ్లి వాళ్ళకి పెడతారనమాట ఏమిస్తే వాళ్ళకి తీసుకెళ్లి అది పెడతారనమాట వాళ్ళకి ఒక స్కెడ్యూల్ ఒక టైం టేబుల్ అంటే ఏముండదు పక్కాగా మేము పలానా రోజున ఈ ఫుడ్ ఏ ఇదే చేస్తాము అంటే ఎందుకంటే అది దాతల మీద ఆధారపడి ఉంది వాళ్ళు ఎవరు ఏం తీసుకుని వస్తే అది వాళ్ళకి పెట్టడానికి ఇదవుతుంటుంది అనమాట పక్కాగా వాళ్ళు స్కెడ్యూల్ని మెయింటైన్ చేయలేదు మెయింటైన్ చేయలేదు మేము ఈ వారం ఈ రోజున ఖచ్చితంగా ఇదే పెడతామని బర్త్డే ఎవరైనా చేస్తున్నాం అనుకోండి వాళ్ళు మంచి బిర్యానీ దొరుకుతుంది ఆ వాళ్ళ స్కెడ్యూల్ లో బిర్యానీ ఆ రోజు వాళ్ళ బర్త్డే అని అలాంటి వాళ్ళు స్కెడ్యూల్ లో ఉండదు కాదు సడన్ గా పెడితే లేదంటే ఇక ఏమి సాంబార్ కాసేస్ కూడా ఉంటారు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సహజంగా ఇలాంటి పరిస్థితుల్లో అలాగే ఆర్పన్ హోమ్స్ లో కూడా కొంతమంది ఏంటి సెమీఆర్పన్స్ కొంతమంది హార్పన్స్ ఉంటారు వాళ్ళు ఆ నిర్వాహకులు వారిని జాయిన్ చేసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు వాళ్ళు అన్నదారు కాబట్టి వాళ్ళకి వీళ్ళు అక్కడ ఇక్కడ వాళ్ళు ఇల్లు ఇచ్చేదాన్ని గ్యాదర్ చేసి వీళ్ళని వాళ్ళు పోషిస్తూ ఉంటారు వాళ్ళు సమకూర్చుకొని సో ఇలా జరుగుతూ ఉంటుంది క్రైస్తవ సంఘంలో కూడా ఇదే సిచ్యువేషన్ కనబడుతూ వస్తుందండి ఆ నిర్వాహకులు ఆ సెంటర్స్ నడిపించే వాళ్ళు కానివ్వండి లేకంటే ఈ బేబీ సెంటర్ కానివ్వండి వృద్ధాశ్రమాలు కానివ్వండి ఆర్పన్ హోమ్స్ కానివ్వండి వాళ్ళు వంతటి వాళ్ళు కష్టపడి వాళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళు ఒక యజమాను దగ్గర నుంచో లేకుంటే వారు సొంత వాటి నుంచో ప్రాపర్టీస్ నుంచి తీసుకొచ్చి ఎక్కువ శాతం పెట్టేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉండరు చాలా తక్కువ మంది ఉంటారు సో అలాగే క్రీస్తు సంఘాన్ని చూసినప్పుడు ఇది ఒక బేబీ కేర్ సెంటర్ లాగానే అయిపోయిందనమాట సంఘం అంటే ఏంటి అనేది సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్యాటర్న్ లో వారు సాగిపోతా ఉన్నారు సాగ్గ సాగిపోతా ఉన్నారు వాస్తవానికి బైబుల్లో యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి పునరుద్ధారడ తర్వాత తిరియా సముద్ర తీరాన ఆ శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు పిల్లలారా మీకు ఏమైనా మీ దగ్గర ఏమైనా తినటానికి ఉందంటే లేదు మా దగ్గర ఏమీ లేదని నిరాశాజనకమైన పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు వారికి యేసు ఆహారం పెడతాడు ఆహారం తిన్న తర్వాత అప్పుడు ఆ ఇరవై ఒకటి యోహారసు వార్త ఇరవై ఒకటి అధ్యాయము పదిహేను నుంచి ఇరవై వరకు ఉన్నటువంటి వాక్యాల్లో ఆయన జరిగినటువంటి కాన్వర్జేషన్ ప్రాముఖ్యంగా పేతకను యేసు ప్రభుకి మధ్య జరిగినటువంటి ఎన్కౌంటర్ ఆయన మట్టుగా మాట్లాడతారు మట్టుమొట్టుగా ప్రభు చెప్తారు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతులు అని చెప్పేసి ఆ నేను ప్రేమిస్తున్నానని సమాధానం చెప్పిన ఆయన అంటాడు కదా నేను అయితే నా గొర్రె పిల్లలు మేపము అని చెప్పేసి ఆ తర్వాత రెండోసారి పదహారో వాక్యంలో మళ్ళా అదే ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చినప్పుడు పేతులు ఆ పేతులు గారు నా ఏసు ప్రభు కదా అయితే నా గొర్రెల్ని ఖాయము అని అంటాడు పద్దెనిమిదో పదిహేడో వాక్యం కూడా అదే ప్రశ్న వేస్తాడు దానికి పద్దెనిమిదో వాక్యంలో ప్రభువులు వచ్చిన బాధ్యత ఏంటంటే నా గొర్రెలను మేపము అని ఫస్ట్ నా గొర్రె మేపము పదహారో వాక్యంలో నా గొర్రెలను ఖాయము పద్దెనిమిదో వాక్యంలో నా గొర్రెలను మేపము మేపము ఖాయము చిన్నపిల్లలని గొర్రెల్ని గొర్రెల్ని గొర్రె ఆయన చెప్పేసి మాట్లాడతారు ఆ మాట్లాడిన దానికి ముందుగానే చనిపోక ముందు చెప్పినటువంటి మాట ఈ ఏంటంటే మత్స్సు వార్త పదహారో అధ్యయం పద్దెనిమిది వాక్యంలో యేసు వారు కనుక సందర్భంలో మాట్లాడుతూ పేతులతోనే ఆయన కన్వర్ట్ చేశాడు ఆయనతో ఎన్కౌంటర్ ఆయన మాట్లాడతాడు ఆ బండ మీద నా సంఘమును కట్టుదును పేతురు అని చెప్పేసి ఈ బండ నా సంఘమును కడతానంటే పేతురుతో చెప్పాడు పేతురు అని అంటే సో రాయ్ ప్రభు ఆయన మీదే సంఘాన్ని కడతానని చెప్పేసి అని చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు ఎక్కువ ఏంటంటే ఈ రోమన్ కెథలిక్ వారు సమాజపు వారు అక్కడ పేతురు కోసం వాడినటువంటి పదము గ్రీక్ లో చూస్తే పెట్రోస్ అని పెట్రోస్ అంటే పీస్ ఆఫ్ రాక్ అని అర్థము బంద మీద సంఘం కడతానన్న పదంలో బండ అనేటువంటి ఆ పదానికి గ్రీకులో ఉపయోగించేటువంటి పదం ఏంటంటే పెట్రా పెట్రా పెట్రోస్ పెట్రా పేరుకేమో పెట్రోస్ అని బండ అనే సందర్భంలో రాసినటువంటి పదమేమో పెట్రా అని పెట్రోస్ అనే పదము దాదాపుగా నూట యాభై ఏడు సార్లు అరవై ఈ పదము ఆ పెట్రా అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే గ్రీక్ పదానికి అర్థం ఏమిటంటే మాస్ ఆఫ్ రాక్ పెట్వస్ అంటేనే పీస్ ఆఫ్ రాక్ పెట్రా అంటేనే మాస్ ఆఫ్ రాక్ అంటే ఈ పదం వచ్చేసి పద్నాలుగు వచనాలలో ఆ కొత్త నిబంధనలు దాదాపుగా ఆ పదహారు సార్లు ఈ మాట రాయబడి ఉందనమాట బైబుల్లో సో అది చాలా మందికి సరిగ్గా అర్థము చేసుకోలేక ఆ పసు జరిగిన సన్నివేశము ఇది ఆ బండా మీద సంఘాన్ని కడతానన్న విషయము ఆ తర్వాత ప్రణ తర్వాత ఆ సముద్ర త్రిబెరయ సముద్ర తీరా జరిగిన కన్వర్జేషన్ అక్కడ ఆయన నా గొర్రె పిల్లలు గొర్రెలు మేపు కాయము అనే బాధ్యత ఆయన ఆ తర్వాత వచ్చేసి అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం పద్నాలుగో వాక్యంలో అక్కడ పెంతు క్రుస్తు పండుగ నాడు దిగు వచ్చినప్పుడు దాదాపుగా పదిహేను దేశాల వారు అక్కడ జమ అయ్యారు పండగ కోసం నూట ఇరవై మంది మేడగదిలో ఉన్నారు సో అభిషేకం అంతా అయిన తర్వాత వారందరూ కూడా ఈ శబ్దాన్ని బట్టి వారందరూ వస్తే అక్కడ మొట్టమొదటిగా పేతురు గారు పదకొండు మందితో కూడా ఒకటిగా ఉండి ఆయనే మొట్టమొదటిగా లేచి అక్కడ నిలిచి ప్రసంగించాడండి ఆ ప్రసంగానికి దాదాపు మూడు మంది మారు మనసు పొంది బాప్తిని తీసుకొని సంఘంలో చేరటం అనేది జరిగింది అబో ఈ విషయాలన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా వారు పరిగణలోకి ఈ మూడు సన్నివేశాలు ప్రాముఖ్యంగా వారు పరిగణ పరిగణలోకి తీసుకొని సంఘం దేవుడు వాగ్దానం చేశాడు పేతుడు గారికి పేతుడి గారి ద్వారానే పేతుడి గారి ద్వారానే పేతుడు గారి మీదనే ఏ సంఘం కట్టబడింది కాబట్టి వాళ్ళు ఎక్కువ శాతము ఈ రోమన్ కథలిక్ ప్రజలు ఏం చేస్తారంటే ఆ సెయింట్ పీటర్స్ చర్చ్ ఈ సంఘము క్రీస్తు తీతుర్ది అని చెప్పేసాను ఆ ఈ సంఘము ఇక అట్లాగా వారు రకరకాల చర్చెస్ కట్టి వాటికి ఒక్కొక్క భక్తుడి పేరు పెట్టడం జరుగుతూ ఉందనమాట సెయింట్ పీటర్స్ చర్చ్ అని అట్లా అట్లాగా ఆ రోజుల్లోనే సంఘంలో కొన్ని విభేదాలు వచ్చేసినాయి ఏంటి అంటే వారు నేను కేఫా అని కొంతమంది ఒక గ్రూప్ అవడం నేను అపోలో వాడడానికి కొంతమంది గ్రూప్ అవడం నేను పౌలు వాడడానికి కొంతమంది గ్రూప్ అవ్వడం నేను క్రీస్తు వాడడానికి కొంతమంది గ్రూప్ అవడం రకరకాలైన గ్రూప్స్ ఆ రోజు తయారైపోతే అపోసం పౌరు గారు దాన్ని ఖచ్చితంగా ఖండించారు మేము అందరం ఎవరు ఆఫ్టర్ ఆల్ వాళ్ళ కోసం ఏమైనా ప్రయాణం పెట్టామా సంఘం మాత్రం అల్టిమేట్ క్రీస్తు సంబంధించింది అనేటువంటి విషయాన్ని తెలియజేసి వారికి చెప్పడం జరిగింది చెప్పదలిసేటువంటి విషయం ఏమిటంటే సంఘము ఎవరిది ఎలా కట్టబడింది ఎలా పెంచబడుతుంది ఏ విధంగా వృద్ధి చెందుతుంది ఏ విధంగా విస్తరిస్తుంది దానిలో నా పాత్ర ఏంటి మన పాత్ర ఏంటి అనేటువంటిది మరిచిపోయి మరిచిపోయి సంఘమును ఏమిటి ఒక బేబీ కేర్ సెంటర్ లాగాను సంఘమును ఒక వృద్ధ ఆశ్రమం గాను సంఘమును ఒక అనాథ ఆశ్రమం గాను విచ్చలవిడిగా వారు మనసుకు నచ్చినట్టుగా వారికి పోచినట్టుగా రకరకాల సిద్ధాంతాలు కొన్ని ప్రపంచంలో కొన్ని వేల సిద్ధాంతాలు ఉన్నాయి కొన్ని వేల సంఘాలు ఉన్నాయి ఎవరికి వాళ్లే అంటున్నారు నేన కరెక్ట్ నాదే పర్ఫెక్ట్ మేమే అని చెప్పేసాను రేపు పొద్దున మేమే పరలోకానికి వెళ్లేవారం లేకల్లో ఎత్తబడేవాళ్ళం పరలోక రాజ్యంలో మేము సింహాసం మీద కూర్చునేవారు మేమే అని అని చెప్పేసాని ఎవరికి అనుకుంటూ భ్రమలో బ్రతకేస్తూ దేవుని సంఘాన్ని నావను వారు అవమానం పాలు చేస్తూ ఉన్నారు ఇది అంతా చాలా బాధాకరమైనటువంటి విషయం అది చాలా బాధాకరమైన విషయం ఆ సన్నివేశాలు చూసినప్పుడు ఇలాంటి అభిప్రాయాలతో దేవుని దేవు దేవుని సంఘమును బేబీ సెంటర్ గాను అట్లా ఎట్లాగా సెంటర్ గా వాళ్ళు ఎవరు ఏంటి అంటే కొంతమంది గ్రూపులుగా తయారయ్యి ఏం చేశారంటే దేవుని ప్రేమను పెద్ద ప్రకటించలేమన్నాయా ఎవడైనా చెప్తాడు చూపించాలయా అని చెప్పేసి కొంతమంది చూపించే పనిలోనే ఉన్నారు ఏంటంటే విత్ యాక్షన్ అందుకని ఆర్సీఎం వాళ్ళందరూ కూడా ఓన్లీ వాళ్ళు ఎక్కడ బహిరంగ సువార్త చెప్పరు వారి సంఘాలనే బలపరిచే కార్యక్రమాలు ఏమి చేయరు వాళ్ళు ఏంటంటే యాక్టివిటీస్ చేసుకుంటూ పోతూ ఉంటారు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు వారు చేసుకుంటూ వెళ్తుంటారు అంటే ఓన్లీ యాక్టివిటీస్ వారంతా కూడా ఏంటంటే మేము క్రీస్తు ప్రేమను చూపిస్తున్నాము అనేటువంటి ధోరణిలో పోతున్నారు క్రిస్టియన్ అనగానే ఇదిగో అట్లా సేవ చేసేవాళ్ళు అని చెప్పేసారు అట్లా వారు కొంతమంది ఇదైపోయారు అట్లేదు అక్షంగా అదే అయితే అట్లాగా అది కాదు అని చెప్పేసి మరికొంతమంది ఏంటంటే ఈ పెంట దస్తల బ్యాక్గ్రౌండ్ ల్యాక్ అది కాదు అది కాదు అని చెప్పేసి అని దర్శనం అది కాదు దేవునికి స్వచ్ఛంద సేవ సంస్థలు నడిపించడం అనేది కాదు ఇది ఆత్మ సంబంధమైన సంఘం అనేది అని చెప్పేసి వాళ్ళు కేవలం ఏంటంటే సభలు ఏర్పాటు చేయటము ఇక ఆ పరిశుద్ధాత్మ నింపబడమని గంతులు వేయటమని ఆరాధనలు డ్రమ్మ వార్తాలు రకరకాలైనటువంటి ఇవే ఇవే ఇదే దేవుడు కోరుకున్నది వారు ఆ విధమైనటువంటి కోణంలో ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు వెళ్ళిపోతున్నారు మరి కొంతమంది అది ఇది కొంతమంది బ్యాలెన్స్ చేస్తున్నారు మరి కొంతమంది లేదు ఓన్లీ వాక్యము ప్రజలను జీవితాన్ని కట్టేది వాక్యము ఆహారం కన్నా వాక్యమే ముఖ్యము వాళ్ళ అవసరాల కన్నా సంబంధించిన అవసరాల వాక్యమే ముఖ్యమంది మరి కొంతమంది రకరకాలైన విధానాలలో ఈనాడు అనేకమైన సంఘాలు పోతూ ఉన్నారు జరిగించుకుంటూ ఉన్నారు ప్రేమైనటువంటి వాళ్ళ అంటే అయితే ఓవరాల్ గా కొంతమంది ఇదే కోణంలో స్వచ్ఛమైన వాక్యం చెప్పేసి అండి జనాలకి కేవలము సంఘాలను జమచేస్తే ఆ బేబీ కేర్ సెంటర్ లో వీళ్ళు ఎవరో పిల్లల్ని కనరు గర్భము ధరించరు ప్రసవ వేదన పడరు వారు కనరు వారు జన్మని ఇవ్వరు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరో కనిపించిన పిల్లల్ని తీసుకొని వచ్చి వీళ్ళు ఫీడ్ చేయడానికి ప్రయత్నం ఉంటారు వాళ్ళు ఫీడ్ చేస్తుంటారు అది బేబీ కేర్ సెంటర్స్ అనమాట అది ఆర్పన్ హోమ్స్ అనమాట అది వృద్ధాశ్రమాలన్నమాట ఎవరో ఒక అన్న పిల్లల్ని ప్రసవ వేదన ఉండదు వీళ్ళు ప్రసవ వేదన పడరు పిల్లల్ని కనరు ఎవరో కన్నా వాళ్ళ మీద వీళ్ళు అజమాయిషి ఇది మా పిల్లలన్నీ చెప్తుంటారు కొంతమంది మనొకసారి హాస్టల్కి వెళ్తే అన్నారు కదా వీళ్ళందరూ మా పిల్లలన్నీ అని చెప్పేసి వాళ్ళంటే ఆ పిల్లలందరూ మా మమ్మీ మా డాడీ అంటున్నారు అందరూ అందరూ అరే ఒక ఒక దంపతులకి ఎంతమంది ఎట్టబడతారు కాదు వాళ్ళ పుత్రులు కాదు వాస్తవానికి వాళ్ళ ద్వారా పెంచబడుతున్నటువంటి వాళ్ళు పెంచబడుతున్న వాళ్ళు అలా పెంచేటువంటి విషయంలో బేబీ కేర్ సెంటర్ చూ తలపించిన కొన్ని సంఘాలను నాకు నేపు జ్ఞాపకానికి వచ్చిన ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చేటువంటి వారిని వాళ్ళ ఫెసిలిటీ చూపిస్తారు మంచి హాలు ఏసీ మంచి చైర్స్ కింద మంచి కార్పెట్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్ డ్రాప్ వారానికి ఒక బ్యాక్ డ్రాప్ మార్చేస్తా ఉంటారు అది ఎన్ని లక్షలు ఖర్చు పెడతారు దానికోసం సుందరమైనటువంటి మందిరాలు ఖర్చు పెడతారు డబ్బు వీళ్ళకేంటి ఫెసిలిటీ చూపించేసి వాళ్ళకి ఆశీర్వాదాలు ప్రకటిస్తారు వాళ్ళకి ప్రవచనాలు చెప్తారు వాళ్ళకి దర్శనాలు చెప్తారు వాళ్ళకి స్వస్థతలే ప్రాముఖ్యం అని చెప్పేసారు ఇవన్నీ కూడా దాదాపుగా మ్యాక్సిమం వాళ్ళు చెప్పేదంతా కూడా బౌద్ధిక సంబంధమైన ఈ శరీరానికి లోక జీవితానికి అవసరమైనటువంటి లగ్జురియస్ లైఫ్ హెల్దీ లైఫ్ వెల్దీ లైఫ్ మాత్రమే వారిని ప్రకటిస్తారు కానీ అసలసెస్ అయిన ఆత్మ సంబంధమైన వాటిని వారికి పోషించటం వారికి ప్రకటించడం లేదు వారిని అలా పోషించడం లేదు ఆ విధంగా పెంచటం అనేది వారు మర్చిపోయారు దానితో వారు లోక సంబంధమైనటువంటి విధానంలో సాగిపోతారు బేబీ కేర్ సెంటర్ ఆ తర్వాత వాళ్ళు ఈ రకంగా మేము సేవ చేస్తున్నామని చెప్పేసి అని ఫెసిలిటీస్ బాగున్నాయి వాక్యం అంతా ఆశీర్వాదాలు ఉన్నాయి ఇక్కడ స్వస్థతలున్నాయి ఇక్కడ ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి మన కానుకలు దశం భాగాలు ప్రతిష్ట ప్రతిష్టాత్మకీ వెలక ఇవ్వాలని వీళ్ళు డబ్బులు లక్షల లక్షల కోట్లు కూడా తీసుకెళ్లి వాళ్ళకి ఆ డబ్బును వాళ్ళు విచారణ ఖర్చు ఇది బేబీ కేర్ సెంటర్ ని తలపిస్తా ఉన్నాయి అయితే ఇలాంటి చాలా మంది ప్రాస్పరిటిక్ గాసులు క్రాస్మేటిక్ వేలో ప్రాస్పారిటిక్ గాసులు ప్రకటించేటువంటి వాళ్ళందరి సంఘాలన్నీ కూడా నాకు అలా అనిపించినాయి బేబీ కేర్ సెంటర్ లాగా అనిపించాయండి దయచేసి మళ్ళించండి ఏమైనా పొరపాటు మాట్లాడుతూ అయితే రెండవది వచ్చేసి ఉద్రా ఉదాశ్రమాలు ఆనాది పిల్లల గురించి ఆలోచన చేస్తే కొన్ని సంఘాలు ఎలా ఉన్నాయని అంటే ఏంటి వీళ్ళు ఎవరు కనరు మరోసారి చెప్తున్నారు వీళ్ళెవరు ప్రసవ వేదన పడరు వేరే వాళ్ళని వీళ్ళని వీళ్ళు అక్కడ నుంచి కొంతమంది ఇక్కడి నుంచి కొంతమంది తీసుకొచ్చి జాయిన్ చేసుకుంటారు వీళ్ళు వాస్తవానికి ఏంటంటే వీళ్ళు ప్రయాస కూడా వాళ్ళు కంచరు వీళ్ళు ఎవరు సొంతంగా కష్టపడి సంపాదించుకు తీసుకొచ్చింది దాంతో నుంచి వీళ్ళని పోషించరు అంతర్ ఎవరెవరు ఎవరినిస్తే అంటే అక్కడగా ఇక్కడికి వెళ్లి ఆ సంఘ ఆ శావకుడు ఈ సేవకుడు చెప్పినటువంటి వాక్యాలన్నీ రాసుకొని వాటినే వీళ్ళు వీళ్ళ సంఘాలు కొంచెం కలిపి చరిపి వీళ్ళకి బోధిస్తూ ఉంటారనమాట ఓ ప్రాపర్ ఒక సేవకుడు దేవుని సందులో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవునించి వాక్యము వాగ్దానము పొందుకొని దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతలో నుంచి ఈ రోజు అయ్యా ప్రయాసపడి కలి పెంచున్న ఈ బిడలకు నా తండ్రి నీ సందేశము ఏని ఇవ్వబోతున్నావు ఏ విధమైన ఆహారం వీళ్ళకి పెట్టాలి అనేటువంటి భారంతో కాదండి వీళ్ళు బైబుల్ చదవరు పర్సనల్ డివోషన్స్ ఫ్యామిలీ డివోషన్స్ ఉండవో వాళ్ళ జీవితంలో చాలా మంది అంటే అక్కడ ఇక్కడ విన్నటువంటి అన్నీ లేదంటే ఆ వోయంసీ ఎదుగున్నటువంటి సత్యవేద గ్రంథాలకు ఆ బుక్ స్టాల్ నుంచి ఆ యాభై ప్రసంగాలు వంద ప్రసంగాలు ఐదు ప్రసంగాలు పుస్తకాలు తెలుసుకొని రోజు ప్రసంగానికి ఇక ఉదయం కూర్చొని వాళ్ళకి గబా గబా పుస్తకాలు సరివేసుకొని రిఫరెన్స్ రాసుకొని ఇక కొన్ని కథలు చెప్పేసి వాళ్ళు పోషిస్తూ ఉంటారు వాళ్ళు ఈ విధమైన పోషణలతో పోషించబడుతున్నటువంటి వాళ్ళు ఏమీ హెల్తీగా ఉండరండి హెల్తీగా ఉండరండి హెల్తీగా అంత హెల్తీగా ఉండరు దయనీయమైన పరిస్థితిలో ఉంటాయి ఆ సంఘాలను చూసినప్పుడు చాలా మంది అయ్యా మాది పేద సంఘం అయ్యా ఉదాశ్రమాలు చూసినప్పుడు అయ్యా అంటే అక్కడెక్కడంత వదిలిపెట్టేటువంటి వాళ్ళు ఆలయలు వదిలిపెట్టినటువంటి వాళ్ళు అందరూ కూడా వీళ్ళు జన్మేసుకుంటారు ఎంతమంది వస్తారండి పది మంది వస్తున్నారు అయ్యా పదిహేను మంది వస్తున్నారయ్యా అందరూ పేదోళ్ళు వృద్ధులయ్యా అని చెప్తుంటారు వాళ్ళకి సరైనటువంటి పోషణ చేయరు వీళ్ళకి అన్నవాళ్ళు కాదు సరైన పోషణ కూడా చేయరు ఇలాంటి పరిస్థితులు కొన్ని సంఘాలు ఉండిపోయినాయి అవన్నీ ఉద్ధాశ్రమాలని తలపిస్తూ ఉన్నాయి తలపిస్తున్నాయి అనాథాశ్రమాల గురించి కూడా ఆలోచన ఎవరో కొన్న పిల్లలు వాళ్ళు పోషిస్తూ ఉంటారు కొత్తగా వస్తారు కొంతకాలం పాటు ఉంటారు వీళ్ళు సరిగ్గా పోషించలేదు బావాలేదు అని చెప్పి వాళ్ళు అక్కడ మేనేజ్ చేసి ఇంకో చోటకి వెళ్ళిపోతుంటారు కొంతమంది చెప్తుంటారు లేదు లేదు అక్కడ నేడుమెట్లో ఆ పోలీస్ చేతలకి వెళ్తే అక్కడ మంచి బేబీ కేర్ సెంటర్ ఉంది లేదా మంచి ఉదాసరణం ఉంది వాళ్ళు మంచిగా చూస్తున్నారు అక్కడ బాగా పెడుతున్నారు అక్కడ బాగా ఫెసిలిటీస్ బాగా ఉన్నాయి అక్కడ పోదాం అంటే ఇక్కడ మేనేజ్ చేసి ఈ జనాలు కూడా ఇలాంటి పరిస్థితులు ఉండటాన్ని బట్టి సేవకుల యొక్క స్థితిగతులను బట్టి సంఘాలు సంఘాలు ఉన్న ప్రజలు సేవకులను బట్టి ఏం చేస్తున్నారంటే వీళ్ళు కూడా సంఘాలు మారుతూ ఔటీ చేంజ్ అవుతున్నారు జనాలు సంఘాలు మారుతున్నారే తప్ప కొత్తగా ఆత్మ రక్షించబడినటువంటి వారు లేదు నాకు అర్థమైంది ఏంటంటే ఓవరాల్ గా ఎవరు ఏ విధమైనటువంటి సంఘాలు నడిపిస్తున్నప్పటికీ ఈ వృద్ధాశ్రమాల లాంటి సంఘాలు కానివ్వండి బేబీ కేర్ సెంటర్ లాంటి సంఘాలు కానివ్వండి ఈ యొక్క ఏమంటారు దాన్ని అనాథ లాంటి సంఘాలు కానివ్వండి అంటే వీళ్ళు వీళ్ళన్ని చూసినప్పుడు కనిపించింది ఏంటి ఓవరాల్ గా వీరు అసలు దేవుని యొక్క ప్రణాళిక ఏంటి దేవు గల దేవుని సంఘమం ఉండవలసిన విధానం ఏంటి అనేటువంటి విషయాలను వారు మర్చిపోయి ఆ కమిషన్ కూడా పక్కన పెట్టేసి వాళ్ళు జీవిస్తున్నారు ఎంత ప్రార్థన చేసినా ఎంత వాకిపు జ్ఞానం ఉన్నా ఎంత పెద్ద జనాలను కూడగట్టుకొని ఇదంతా నాసంగం అనుకున్నా సరే ఈ రోజులో వాళ్ళ సంగతి అంతా ఇప్పుడు ఈ కరోనా దెబ్బతో బయటపడింది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారనేది ఒక పెద్ద ప్రశ్నార్థంగా మిగిలిపోయింది ఇవ్వండి వారు మత్తి స్వార్థ ఇరవై ఎనిమిది ప్రకారంగా దేవుడిసేటువంటి ఆ వాగ్దానాన్ని వాళ్ళు మరచిపోయి బ్రతుకుతున్నారు ఏంటంటే నాకు భూమి మీద పరలోకంలో సర్వాధికారం ఇవ్వబడింది సర్వసూచిక స్వార్థం ప్రకటించి ఆ జనులను నాకు శిష్యులుగా చేయమని చెప్పేసి ఇంకా క్లియర్ గా ఉంది ఏంటంటే మార్క్ పదహారు పదిహేను లో అంటే సర్వసృష్టికి వెళ్లి సర్వ సర్వలోకమునికి వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అనేటువంటి సర్వలోకమునికి వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించు మాట శిష్యులకి తర్వాత సంగముకును ప్రాముఖ్యంగా ఇవ్వబడినటువంటి భారం అది గ్రేట్ కమిషన్ గొప్ప ఆజ్ఞ అది యేసు ప్రభు వారి ఇచ్చిన గొప్ప ఆజ్ఞను అది మరిచిపోయి ప్రతి ఒక్కరు అలాగే అపసం పౌరు గారు అంటారు ఆ మాటలను మట్టుకొని మొదటి కొన్ని తొమ్మిది పదహారులో అయ్యో సువార్త ప్రకటింపకపోతే నాకు శమ అని మాట్లాడతాడనమాట ఆ సువార్త పనిచేసినటువంటి ఆయన నా విలువను తెలుసుకొని దాని ఇంపార్టెన్స్ ను అర్థం చేసుకున్నటువంటి ఆయన రెండో తిమ్మతి నాలుగు ఐదు ఏంటంటే సువార్థకుని పని చేయ్యా తిమోతి అని చెప్పేసి అని ఆయన ఆయనకి ఆనబెట్టుచున్నాడు తెలియజేస్తా ఉన్నాడు అనమాట ట్వంటీ వార్లరా అంటే సువార్త ప్రకటన చేసినప్పుడు మరి ఎట్లా బ్రతికేదని కొంతమంది బతుకు తెర కోసం ఆలోచన చేస్తారు దాని గురించి టెన్షన్ ఏం అని అపశం పౌల్ గారు మొదటి కొరింది ఒకటి అంటాడు సువార్థ పని పని చేసేవాడు సువార్థ ద్వారానే బతకాలి బతుకుతాడు అని ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు ఓవరాల్ మిస్ అవుతున్నది ఏమిటి అంటే చాలా సంఘాలు వారు నడిపిస్తున్నారు పడుతున్నారు కానీ సరైనటువంటి బేస్ అనేది లేకపోవటాన్ని బట్టి నూతనమైన ఆత్మ రక్షించబట్టలేదు సర్వలోకానికి వెళ్ళాలి సర్వ సృష్టిలో ప్రతి ఒక్కరికి సువార్తను ప్రకటించాలి సువార్త ప్రకటించేటువంటి వాళ్ళు అందరూ వెళ్ళి వాక్యం చెప్పి ఎక్కడ చూపుతారంటే ఏదైనా ఒక గుంపు ఉందనుకోండి అక్కడికి వెళ్ళి వీళ్ళు వెళ్ళి వాక్యం చెప్తా ఉంటారు ఓ గుంపు ఆ చర్చిలోకి వెళ్లి వాక్యం చెప్పాను ఈ చర్చకి వెళ్లి ప్రసంగం చేశాను ఆ ఊరు వెళ్లి ప్రసంగం చేశాను ఈ చెప్పారే గాని ఎన్నడూ వినటువంటి వారికి ఎన్నడూ వెలనలి ప్రాంతాలకు వెళ్లి ఎన్నడూ తేనటువంటి ప్రజలకు వెళ్లి నేను స్వార్త ప్రకటించాను ఎంతమంది రక్షణ పొందారు ఎంతమంది అంగీకరించారు ఇంతమంది ప్రభువులు నమ్ముకున్నారు ఇంతమంది సంఘంలో చేర్చబడ్డారని చెప్పే మాటలు చాలా తక్కువగా ఉన్నాయి ఒకవేళ దయచేసి మనము కేవలము ఎవరో కనీ పెట్టినటువంటి వారికి భోజనం పెట్టడానికి వెళ్లే వారముగా మాత్రమే మనం ఉన్నవా దయచేసి నేను ఆస్తుల గురించి అనాథ శరణాలయాల గురించి బేబీ కేర్ సెంటర్ గురించి మాత్రమే మాట్లాడలేదని దయచేసి ఆత్మ సంబంధమైన సంఘము ఇది సంఘమా లేక బేబీ కేర్ సెంటరా లేక వృద్ధాశ్రమమా అనేటువంటి ఒక డౌట్ వచ్చింది కేవలం అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళి మనం వారికి భోజనం పెట్టొచ్చే వాళ్ళగా ఉన్నామా లేదంటే అసలు సువార్త అందినటువంటి వారికి వెళ్లి మనము దేవుని సువార్తను ప్రకటించి రక్షణలో నడిపించి సంఘంలో సభ్యులుగా చేర్చి దేవుని రాజ్యంలో పాలు చేసి పనిలో మనము పార్టిసిపేట్ చేస్తున్నామా ప్రతి సంఘము ఇది కోల్పోయింది చాలా సంఘాలు కోల్పోయిన చెప్తాను దాదాపుగా చాలా సావకులు ఇది కోల్పోతూ ఉన్నారు చాలా మంది విశ్వాసులు ఈ పని చేయట్లేదు ఒకవేళ సంగము సేవకులు విశ్వాసులైన వారు ఇది బాధ్యతగా వహించి ప్రార్థన ఎంత ముఖ్యము ఆదివారం ఆరాధన కాల్సిన ఎంత ముఖ్యము ఎంత వాక్యం చదవటం ఎంత ముఖ్యము కుటుంబ ప్రార్థనలు ఎంత ముఖ్యము వాక్యం ప్రకారాన్ని జీవించడం ఎంత ముఖ్యము ఆ వాక్య ప్రకారాన్ని జీవిస్తామని చెప్పుకుని భ్రమపడుతూ ఉన్నారు కానీ ఆ వాక్య ప్రకారంగా జీవించడం లేదని దీన్ని బట్టి స్వార్త బట్టి తెలియజేస్తుంది వారు మిస్ అవుతున్నారు ఒకటి మిస్ అవుతున్నారు సువార్త ప్రకటించడం ప్రజలు నడిపించడం అనేది అందుకనే సంఘాలు ఖాళీగా ఉండిపోయాయి అందుకనే సేవ జరగడం లేదు అందుకనే రెండు వేల సంవత్సరాల క్రితం సువార్త మన భారతదేశానికి ఎప్పుడు కూడా టూ మాత్రమే ఉంది అఫీషియల్ గా దయచేసి ఎందుకంటే సువార్త పని కుంటుబడిపోయింది ధైర్యం చేసి వెళ్ళట్లేదు దయచేసి మనము అప్పుడప్పుడు వెళ్ళి బేబీ కేర్ సెంటర్ లో ఫుడ్ పెట్టి వచ్చినట్టుగాను అనాథాశ్రమంలో ఆహారం పెట్టి వచ్చినట్టుగా సంఘాలకి వాక్యం చెప్పే వాళ్ళగానే నేను గొప్ప సేవ చేశాను ఇవాళ నేను చాలా ఎరది అని చెప్పుకునే వారుగా మాత్రమే ఉన్నామా భారంతో తన్నులు తిన్నా దెబ్బలు తిన్నా చచ్చిపోయినా బతికినా ఇబ్బంది పడిన సోదరులు అనుభవించిన కష్టమైన నష్టం అనుభవించినప్పటికీ కొంతమందికి కొత్త వ్యక్తి వాటిని చెప్పగలిగాను వారిని రక్షణలో నడిపించగలిగాను వారి కోసం ప్రార్థించగలిగాను వారిని దేవుని రాజ్యాలకు వారసులుగా వంచబడగలిగాను దానికి నేను కారణమయ్యానే సాటిస్ఫాక్షన్ కూడా ఉందా దయచేసి ఒకసారి మనం మనం ఆలోచన చేసుకుందాం మన సంఘాలు మన కుటుంబాలు మన జీవితాలు బేబీ కేర్ సెంటర్ నడిపించే వాళ్ళు గాను లేకుంటే అనాథాశ్రమాలను వెళ్ళి బోధించే వాళ్ళు గాను అంటే ఆహారం ఇచ్చే వాళ్ళు గాను మనం మిగిలిపోయామేమో ఒక్కసారి ఆలోచన చేసుకుందాం దానితో పాటు కూడా ఒకటి మిస్ అవుతున్నాం అది సువార్త వెళ్ళి మనం సువార్త నాకు తెలుసు మన కూడా ఇదే భారంతో ఉన్నాం అదే భారంతో ఉన్నాం కాబట్టి మనం మనసులు కలిసాయి ఈ టీం ఉన్న వాళ్ళు మ్యాక్సిమం అదే పని చేస్తూ ఉన్నాం నాకు తెలుసు కానీ మిస్ అవుతున్నటువంటి వాళ్ళకి కూడా మనం జ్ఞాపకం చేయడానికి ఇది ఒక అవకాశంగా ఉంటుంది ఇది ఉపయోగపడుతుంది ఈ మాట్లాడిన ఉద్దేశం చేత మీతో నేను పంచుకోవడం అనేది దయచేసి మన ప్రార్థనలు మన ఆరాధనలు మన కుటుంబ వ్యవస్థ మన సంఘాలు కేవలము దేవుని జోం గల దేవుని సంఘము జరగవలసిన ఫైవ్ ఫల్డ్ మినిస్ట్రీ అనేది ఉందా లేకుంటే అందులో ఏదన్నా మిస్ అవుతున్నా ఒక్కసారి మనం సరిచేసుకుందాం సది చూసుకుందాం దేవుని కొరకు మిస్ అవుతున్నది ఏదైతే మన జీవితంలో కోర్ లో మిస్ అవుతున్నది ఏదైతే ఉందో దాన్ని ఒకసారి రీకలెక్ట్ చేసుకొని ఆ ప్రకారంగా దేవుని చిత్తానుసారంగా పనిచేద్దాం దేవునికి ఆశీర్వాదాలు అనుభవించి కొంతమందికి రక్షణ కారకులుగా దేవుడు మనందరిని మార్చుగాక ఈ మాట దేవుడు దీవించనుగాక థ్యాంక్ యూ సో మచ్ చాలా ఉన్నా గారు మంచి థాట్స్ మంచి వాక్యంది మన మధ్యలో పెట్టినారు అంత దినాల్లో సంఘాలు సంఘాల యొక్క పరిచర్య సంఘాలు ఏ పాత్ర పోషిస్తున్నాయి ఆత్మను రక్షించేవి వ్యక్తిగత జీవితాలని కుటుంబ జీవితాలని బలపరిచేవిగా కాకుండా ఆ డే కేర్ సెంటర్స్ గా మారిపోయాయి కేవలం గుంపులను చూపించుకొని లేక ఆ తమ యొక్క శక్తిని తమ నెంబర్స్ లో చూపించుకొని అవిగా నిజమైనటువంటి పిలుపుకి అపోస్తలు అయిన పౌలు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ఆడిమ సంఘానికి భిన్నంగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజులో కనిపిస్తున్నాయి ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు అంత దినాల్లో ఉన్నాం ప్రభు మనకు సహాయం చేయని దాకా ఈ ఇటువంటి విషయాలు మనకు బయలుపరిచినప్పుడు దేవుడు అటువంటి వారి గురించి ప్రార్థన చేసే భారం కలిగి ఉండవలసిందిగా హెచ్చరించబడుతున్నాం దేవుడి వాక్యాన్ని జీవించిన దాకా ఇప్పుడు మనము ప్రార్థనలోకి వెళ్దాము విజయ్ ఉన్నారా విజయ్ ఉన్నారు సార్ విజయ్ నీతోటి ప్రార్థన ప్రారంభిద్దాము అందరికీ ప్రార్థన ప్రేయర్ పాయింట్స్ అందరికి కూడా పంపించడం జరిగింది సో ఆల్ ఆఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ మొబైల్స్ ప్రేయర్ పాయింట్స్ అది మళ్ళీ రిపీట్ చేసే పని లేకుండా మీ అందరి దగ్గర ఉన్నాయి వాటి గురించి ప్రార్థించండి ముఖ్యంగా ఈ అస్వస్థతతో ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నారు ఇద్దరు జాషు వాళ్ళ గురించి అభిరామ్ గురించి బ్రదర్ అనిల్ గురించి కూడా రవ చిన్న రవి రవి రవి గురించి సో సో ఆల్ దీస్ పీపుల్ వీ హిమంబర్ ఇన్ ప్రేయర్ రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్నటి ఒక జీవో ప్రకారం సో అన్ని చర్చెస్ హ్యావ్ టు మెయింటైన్ త్రీ సిక్స్ మీటర్ సిక్స్ ఫీట్ డిస్టెన్స్ ఆరు ఫీట్లు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అంటే ఒక మనిషి చర్చ్ లో చుట్టూ ఆరు పీట్లు ఎవరు ఉండకూడదు ఆరు పీట్ల తర్వాత ఇంకొకటి కూర్చోవాలి ఆడికి ఆరు పీట్లు అట్లా సో అదేమవుతుందంటే ఇప్పుడు ఒక వంద మంది పోయే చర్చ్లో కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే బాగున్నారు సో ఈ నెవరీ చర్చ్ ఇక్కడ బరాకా అని ఒక పెద్ద చర్చ్ ఉంది నేరడమెట్ క్రాస్ రోడ్ దగ్గర ఆ చర్చ్లో మేము అంతా చూస్తే అడ్లీ ఇట్ టేక్ థర్టీ పీపుల్ టు గ్యాదర్ వేర్ యాజ్ త్రీ హండ్రెడ్ పీపుల్ గ్యాదర్స్ దేర్ ఎవ్రీ సండే అట్లా చిన్న చర్చిలు సుమారుగా తొంభై శాతం చిన్న చర్చిలే ఉంటాయి ఆ చర్చెస్లో గ్యాదర్ అయ్యేటటువంటి ప్రజలు టెన్ పర్సెంట్ అంటే ఇదా ఐదారుగురు మంది పది మంది మహా అంటే పదిహేను మంది గ్యాదర్ అవుతుంటారు నూట యాభై మంది వచ్చేదగ్గర పది పదిహేను మంది గ్యాదర్ అవుతుంటే మళ్ళీ ఇంకొక గ్రూప్కి మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ ఇంకొక వర్షిప్ సమయం కలిగి ఉండాలి రోజులో ఒక దేవుని సేవకుడు ఎన్ని నడపగలడు అనేది ఒక విషయం రెండోది పదిహేను మంది ఇరవై మంది వస్తే వాళ్ళు తెచ్చేటటువంటి కానుకలతోటి ఏ విధంగా ప్రభు ప్రభు పరిచర్య సేవకుడు పోషించబడతాడు అన్నది ఇంకొక విషయం ఈ విషయాల గురించి ప్రార్థించండి ముఖ్యంగా అంత దినాలా ఉన్నాం మనం కొంతకాలంగా చంద్రశేఖర్ సార్ కూడా చెప్పారు మనం కూడా ఆ కొన్నిసార్లుగా హెచ్చరించబడ్డాము ప్రతి కుటుంబం ఒక క్రైస్తవ సంఘంగా తయారు కావాలి ఆ కుటుంబాలే ఇళ్ళే దేవుని సేవకులు దేవుని సంఘాలుగా తయారు కావలసినటువంటి తరుణం ఆసన్నమైంది అనుకుంటున్నాను మరి ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాల్లో గానీ ఈ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత రేపు వచ్చే సండే తర్వాత ఏ క్రైస్తవ కుటుంబంలో గానీ ఏ క్రైస్తవుల దగ్గర గానీ వైరస్ కనపెడితే కేసు ఇదైతే దాన్ని చర్చికి లింక్ చేసేటటువంటి పరిస్థితి ఉంది సో చర్చికి లింక్ చేసి చర్చిని మూపిచి లేక ఈ చర్చ్ ద్వారానే ప్రబోతుంది అని చెప్పి అట్లా కొంత చేయటానికి కొన్ని శక్తులు పనిచేస్తూ ఉంటాయి ప్రభు మనకు సహాయం చేయను గాక ఈ విషయంలో ప్రతి ముఖ్యంగా ప్రార్థించండి ప్రభు కనిపించలేదన మన దేశంలో మీరందరూ కూడా చూస్తూ లాస్ట్ ఐదు రోజుల్లో యాభై వేల కేసులు రిజిస్టర్ అయ్యాయి జస్ట్ ఇన్ ఫైవ్ డేస్ So, average, on an average, 300 people are dying every day. So, we are in the peak and relaxation is given on the peak. This uh, day is a good thing. Everything is going on. We are going to die in the past and we are going to die in the past. We are going to die in the past. Let us look unto the Lord and ask for His providence, His grace. విజయ్ గారు సార్ దీనికి ముందు ఒక అకౌంట్ వచ్చాం సార్ నుంచి మొన్న మన దగ్గర షెడ్యూల్ సార్ ఆయనకి టెన్ థౌసండ్ మాట్లాడాము క్యాష్ ఇచ్చాము ఓనర్ నాకు ఫైవ్ పంపిస్తే దాన్ని నేను అతని అకౌంట్ కి అకౌంట్ నెంబర్ ఇమ్మని చెప్పేసి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాం సార్ అయితే అది ఏమైందంటే అతని ఇచ్చిన అకౌంట్ నెంబర్ లో జీరో ఎయిట్ బదులు ఎయిట్ జీరో పతన ఇచ్చాడు అనమాట ఆ అమౌంట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది ఫైవ్ థౌజండ్ ఆయన వచ్చి నాకు అమౌంట్ నాకు డబ్బులు రాలేదు సార్ అని చెప్పేసి ఆయన వచ్చి కూర్చున్నాడు శనివారం జరిగింది సాయంత్రం జరిగింది అనమాట అప్పటికెళ్ళినప్పటికీ బ్యాంక్ టైం అయిపోయింది మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ నా హోం బ్రాంచ్ కి వచ్చేసి వాళ్ళకి రిక్వెస్ట్ పెడితే మేమేం చేయలేము మీరు చేసుకున్నావు కాబట్టి అని చెప్పానంటే చూడండి చూడండి నేను బతుకు నడితే ఆమె ఏం చేసిందంటే నేను పొరపాటు చేశాను ఇట్లాగా నేను పలానా నెంబర్కి బదులు పలాని నెంబర్కి నేను మిస్టేక్ బై మిస్టేక్ నేను అమౌంట్ పంపించాను దయచేసి నా అమౌంట్ నాకు తిరిగి ఇప్పించిందని చెప్పేసి మీరు లెటర్ రాసే ఉండి నేను మెయిల్ పెడతాము ఈ లోపు అతను ఏ అకౌంట్ కి వాడు డ్రా చేసుకోకుండా ఉంటే వాళ్ళు మీకు తిరిగి పంపించే అవకాశం ఉంది లేకపోతే ఏం లేదు ఇక వాడి దగ్గర ఉన్నప్పుడు వాడు ఇచ్చినప్పుడు మీరు తీసుకోవటమే దానికి ఎవరు ఏం చేయలేదు మిస్టేక్ మీరు కాబట్టి అని చెప్పేసి అని వాడు చెప్పడం జరిగిందనమాట సో మరి అది అమౌంట్ ఏమైందో తెలీదు అతనికి అది ఇస్తారు నాకు కూడా ఒకసారి ఇట్లే అంటే వాడు చేసుకుని వాడు చేసుకుని వాడేసుకుంటే ఏం చేయలేదు అవునండి నాకు వేరే పంపించాలి పంపించాలి అదే అనుకోని నేను తీసుకుని వాడేసుకున్నాను నన్ను ఏం చేయమంటారు నేను ఉన్నప్పుడు ఇస్తాను లేకపోతే లేదు అని చెప్పి వాడి ముందు ప్రూఫ్ అకౌంట్ లో బ్యాంక్ వాళ్ళు అతని ద్వారా మీరు మాట్లాడితే పని అవుతుంది అట్లాగా సార్ అది ఆ అకౌంట్ కి ఏం చేస్తారంటే అమౌంట్ వరకు హోల్డ్ పెడతారు సార్ హోల్డ్ పెడితే అతను ఏంటంటే విత్డ్రా చేసుకోలేడు అమౌంట్ ఉంటుంది దాంట్లో కానీ విత్డ్రా చేసుకోలేడు అది బ్యాంక్ తీసుకుని అది మీకు ట్రాన్స్ఫర్ చేస్తాడు ట్రాన్స్ఫర్ అవుతుంది సార్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయదు ఆటోమేటిక్గా అతను ఎవరికి వెళ్ళిందో ఈ లెటర్ అనమాట బ్యాంక్ సార్ వీళ్ళు బలవంత తీసుకోవడానికి లేదు అతని అకౌంట్ లో ఒకసారి డబ్బు వెళ్ళిందంటే వీళ్ళు తీసుకోలేరు బ్యాంకు బ్యాంక్ అధికారం లేదు కొంచెం రిస్క్ అమౌంట్ రిటర్న్ అవుతాయి సార్ ఇబ్బంది లేదు అతను సహకరించాలి మెయిన్ ఎవరి దగ్గరకి అయితే వెళ్ళిందో అతను సహకరించాలి అతనితో మాట్లాడాలి అదే సార్ డీటెయిల్స్ ఇస్తారులేండి వాళ్ళు అడిగితే ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారు అవును అదే మాట్లాడతా కూడా చేస్తారు ఆ ఫాబ్రికేషన్ అతను వచ్చి సార్ డబ్బులు పరిస్థితి ఏందని చెప్పేసే సరే పదకొండు గంటలకి అట్లా వెళ్దాం ఇప్పుడే వాళ్ళు పొద్దున్న వెళ్తే తిట్టుకుంటారు పదకొండు గంటలకు వెళ్దామని చెప్పేశాను బ్రదర్ విజయ్ అయిన తర్వాత ప్రార్థన చేసి డ్రాప్ అవుతాం సార్ బ్యాంక్ వెళ్లే దానికోసం మీరు కూడా ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి సార్ ఇప్పుడు విజయ్ గారికి ప్రార్థన చేయండి ఈ విషయం కూడా ప్రార్థన చేయండి అమౌంట్ డ్రాప్ నేను కట్టాలన్నమాట ఓకే సార్ పరిశుద్ధ పరిశుద్ధ మహోన్నత సర్వ నత సర్వాధికారులు సర్వ రూపాయలు వంద నెల మా జీవితంలో ప్రవేశపెట్టిన మీకు వంద నెల కండి నేను ఈ దినం అంటే మీకు మహిమ కరంగా గడుపుటకు యదార్థంగా ఖండిస్తాయన లేకుండా ఖండిస్తాబు ఆయన నిజమైన క్రైస్తవులుగా మేము బ్రతుకచ్చు ఆయన మాకు ప్రతిదిన మాకు మాట్లాడుతున్న వాక్యం ద్వారా మేము దాన్ని అనువయించుకుని ఆయన మాదిరిక రక్తుకు ఈ రోజున మా జీవితంలో ప్రవేశపెట్టినందుకు మీకు వందనే శ్రవ మమ్మల్ని నడిపించవలసిందిగా వేడుకను చూడండి ఆయన పాపకు స్థుతుల నుంచి ఆయన తిరిగి నూతనంగా జన్మించే స్థుతిలో నడిపించడానికి మీకు కోట్లాది కోట్లాది వందనాలు చెల్లిస్తుంటున్నాం సవ్వ దీవ మొదల ప్రేమ స్వరూపి తండ్రి పవ్వ కరుణామైడవు తండ్రి ఆయన నా జీవితంలో మాందరి జీవితంలో ఎన్నో మేలులను అద్భుత కార్యాలను ఆశ్చర్య కార్యములను జరిగించిన దేవుడు తండ్రి ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు పవ్వ ఆయన ఏమిచ్చిందే హృదయం తీర్చుకోలేము పవ్వ ఆయన క్షమించమని వేడుకొని తండ్రి నాయన ఈ శ్రద్ధ అన్ని ఆశలు కోరికలు ప్రేమలు కలిగి ఉన్నాను కానీ ఆయన అవి చేతుల రూపంలోనూ నాయన ఈ శ్రద్ధ కార్యదర్శ రూపం దాల్చిన స్థితిలోనూ నాయన అవి ఉన్నాయి ప్రభు నాయలో నాయన క్షమించవలసిందిగా అడుగుతుంటే దేవం గల దేవ ఆయన ఇష్టపడిన వాక్యము తండ్రి మాకు స్ఫూర్తిగా మాట్లాడినందుకు వందనాలు ప్రభు ఆయన ఎంత మారవలసి ఉన్నది ప్రభు నాయన చీకటి సంబంధుల తండ్రి ఆయన మా స్థితి కూడా బేబీ కేర్ సెంటర్ వల్లే తండ్రి నాయన పై పై ఉంది కానీ అది అంతర్గతంగా నాయన శుద్ధీకరణ బతులు లేదు ప్రవ్వ ఆయన క్షమించింది మాకు సహాయం చేయవలసిందిగా అడుగుతున్నాం ప్రవ్వ నాయన ఏసు రోజా కొడియడం కుట్రీ లేని స్థితిలో మమ్మల్ని నిలువబెట్టమని వేడుకొని నాయన ఏశురోజా నుంచి తండ్రి దూరంగా పారిపోవటకు శక్తిని మాకు దయచేయమని వేడుకొని మా అంతరేంద్రియములు అన్నిటినీ నాయన అదుపులో పెట్టుకుని నాయన మీ యొక్క సువార్త పని చేసే వారముగా మేము ముందుటకు సాయం చేయాలి ఆ రాకడ విషయములోనూ తండ్రి రాకడకన్నా ముందే ఒకవేళ పోతే కూడా తండ్రి ప్రభా నాయన ఈశ్వరగా మీ సన్నిధికి ఆ యొక్క పరలోక పట్టణం ఉన్నట్టు చేరే వారముగా ఉండటం మాకు సహాయం చేయండి తండ్రి లెక్కలేనన్నీ వందనాలు ప్రభుత్వం ఎవరికి లేని బాధ్యము ఉన్నారు ప్రభా ఆ పట్టణం ఉండి నేను క్రీస్తును మీ దేవుడు మాకు ముందుగానే హెచ్చరించి ఉన్నారు ఆయన ఆ పట్టణంకి చేరుకోవడానికి మాకు ముందుగా అవకాశం ఇచ్చి ఉన్నారు ప్రభా అనేకులను నమ్మడం లేదు ప్రభు ఆయన ఈసాపకం చేస్తారు ఆయన ఈరోజు ఆయన సత్యవాక్యమును మేము విని తండ్రి అనేక విషయాలలో ఆయన మమ్మల్ని మేము ఆత్మవిమర్శ ప్రతి విమర్శ చేసుకునే వారంగా మేము ఉండేటట్టు మాకు సహాయం చేయడంతో ఆయన ఆయన మేము ఎవరికి చెప్పినానో సత్యమును మాత్రమే బోధించే వారంగా ఉండాలి ఆయన ఈ శుర ఆయన నేడున్న సంఘాలు తండ్రి ప్రభా నిజముగానే తండ్రి ప్రభా పై తండ్రి ముక్తిని కనబరుస్తూ తండ్రి వేషధారణ స్థితిలోనూ తండ్రి ప్రభా నాయన అయా స్పరిటీ గ్లాసుకులని తండ్రి శరీర సంబంధమైన గాస్కులని ఆయన ఫ్రీట్ చేసిన అనేకులను తల్లి ఆ నరకానికి తీసుకొని పోతూ ఉన్నారు ప్రభు ఆయన జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఆయన సంఘాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా అక్కడికి అనేకులు తండ్రి ఎంతో తండ్రి వేదన బాధతో అక్కడికి వస్తారు కానీ తండ్రి ఆయన వారి సొంతకాలమే ఆ నెమ్మది పొందుకుంటారు ప్రభు ఆయన నిరంతరము ఎల్లప్పుడు నాయన వారికి నెమ్మది దొరకదు ప్రభు ఆయన కాబట్టి సత్యవాక్యములు ప్రకటించే భయస్సులను లేవనేటం తండ్రి సహాయం చేయవలసింది ఆడపిస్తుంటున్నాను ఏమైనా తండ్రి ప్రతిదిన మేము అనేక విషయాల నిమిత్తం ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి మీరు కొన్నిటికి జవాబులు ఇచ్చి ఉన్నారు ప్రభా తండ్రి మీ సమయం రాబోతున్న ఆ జవాబులకే మేము యోచి సహాయం చేయవలసిందిగా ఆడుచుకుంటున్నాము తండ్రి ఆయన ఆ యొక్క కోవిడ్ కేసులను మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు ఆయన ఆ తండ్రి ప్రభాయన ఈరోజు లోక ఆయన ఇంకా రాబోయే చెగుళ్లను బట్టి ప్రార్థిస్తున్నాం పవ్వ ఆయన మీ చుట్ట ప్రకారముగా ఆయన లేఖలంలో ఏమైతే రాయబడి ఉన్నాయో అవన్నీ జరుగుతున్నాయి పవ్వ ఆయన మేమెంతో జాగ్రత్త పరులుగా ఉంది సబ్బ మా తోటి వారిని సహోదరులను తండ్రి ప్రేమించి వారిని కూడా ఆయన ఏ శరథ పొరలోకానికి వారముగా ఆయన మేమును కష్టపడుతు ఆయన సహాయం చేయండి పవ్వ ఆయన ఏసు ఏదో ఒకసారి చెప్పిందా మని కాక తండ్రి సోపా ఎప్పుడు ఫాలోఅ చేసి నాయన ఈ రజ క్రీస్తు ప్రేమను వారికి చాటే విధంగా ఆ మాదిరి కరెక్ట్గా మా మనస్సును తయారు వారంగా ఉండే తప్ప మాకు సత్యం లైఫ్ అండి ఆయన మమ్మల్ని చూస్తే వీళ్ళు క్రైస్తవ బిడ్డలని వారు గుర్తించే విధంగా మేము బ్రతకలుగుతాం ఆయన ఈ శ్రజా మాకంటే గొప్పగా అన్యులు ఇంకనూ గొప్ప గొప్ప సేవలు చేస్తున్నారు ఆయన ఈసే కృషి చేసి తండ్రి ప్రభా నయన ఏదో ఆడంబరానికి పోతున్నాం కానీ తండ్రి నిజమైన ఆడంబరాలు అన్యులు ఇంకా గొప్ప గొప్పవి చేస్తున్నారు మేము ఇంకా మారవలసింది మరి ప్రభు నాతో మాట్లాడినందుకు మీకు ఈ కోవిడ్ కేసులు వీళ్ళని జ్ఞాపకం చేసుకుని ఆయన వారికి ప్రస్తుతం దయచేసి రక్షణ దయచేయమ చేపట్టి కుండలలో గుట్టలలో తండ్రి ప్రభు నాయన అడవులలో ఎక్కడెక్కడో నాయన సువార్తను ఆయన ఆధారము చోట వెళ్లి తండ్రి ఆర్థిక సహాయం చోటకు వెళ్లి ఆయన ఆరోగ్యం పాడవుతున్న అక్కడ సేవ కరిగిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేస్తుంది ఆయన అది వనరులను అవసరతలను తీర్చమని వేడుకొని చూస్తున్నాం అది మంచి ఆరోగ్యాలను దండి ప్రభుత్వ ఆయన వారిని ఇంకను లేవ నచ్చమని వేడుకొని చూస్తున్నాం తండ్రి వారిని చూసైనా తండ్రి ప్రభావ ఆయన అనేకులు మారాలి ప్రభావ ఏ ఎక్కడి నుంచి వచ్చింది భారం అని తెలుసుకోవాలి ప్రభా ఆయన సహాయం చేయమని వేడుక ఆయన అదే విధంగా తండ్రి ప్రభావైనా రేపటి దినమున పద్నాలుగో తారీఖు నుంచి ఆరాధనలు కార్యక్రమాలు స్టార్ట్ అవ్వబోతుండగా తండ్రి ప్రభావ సోషల్ డిస్టెన్స్ అని తండ్రి ఇవన్నీ పాటించినా కానీ తండ్రి ఒకరికి వస్తే ఆ సంగమంతా వస్తుంది కాబట్టి తండ్రి ప్రభుత్వ ఇస్తారు అక్కడ అప్పుడు నిందలు అనుభవించాల్సిన సంగమే ఆయన ఈ క్రైస్తవుల వల్ల మాకు ఈ దౌర్భాగ్యం పట్టింది ర్యాలీలు కానీ ఏదైనా చేపడతారు సార్ అగేస్ట్గా వస్తారు ఆయన అటువంటి జరగబోయే విపత్తులను ఆయన ముందుగానే మేము తనుగొని ఆ నుండి మమ్మల్ని తప్పించమని వేడుకొనిస్తున్నాం గొప్ప కార్యాలయం చేయండి తండ్రి అదే విధంగా తండ్రి ఆయన కాస్త ఏమనే విషయంలో అయితే తండ్రి ప్రభా ఆయన తీసుకొని ఉన్నారా తండ్రి ప్రభా ఆ విషయంలో నుంచి విడుదల దయచేయండి ప్రభు మీ సహకారం చూపించమని వేడుకొని ఆయన మాట్లాడి ఎవరి అకౌంట్లో అయితే వెళ్ళిందో ఆయన ఆయన ఆ ప్రేమ ఆ హృదయం ఆయనలో పెట్టమని వేడుకొని తండ్రి అతనికి కూడా నాయన జాస్ కులు అందజేసి అతనికి కూడా మారమనుకుని డ్రైట్ చేయమని వేడుకొని ఆయన గొప్ప కార్యాలను చేయండి ప్రభు అదే విధంగా జాస్వాళ్ళని బట్టి వేడుకొని చూడాలి ఆయన జాస్వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ఆయన బిడ్డ బాధపడుతున్నాడు తండ్రి ప్రభు ఏ స్థితిలో ఉన్నాడో మీ తెలుస్తున్నావు మీకు తెలియదు ఏది లేదు ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి ప్రస్తుతం డైట్ చేయండి తండ్రి ప్రభు నాయన కిడ్నీలను ముట్టండి ప్రభు నాయన యొక్క వీక్నెస్ లో ఇమ్యూనిటీ పవర్ లేకుండా అయిపోయింది నడవలేని స్థితిలో ఉండదు జ్ఞాపకం చేసుకోమని పెడుతుంది అన్న తల్లిదండ్రులు ఇద్దరికి ధైర్యంలో పెట్టు ఇంకా సహాయండి ఆయన ఈ త్వరగా వారిని తీసి ఆయన స్నేట్లు మార్చబడుతూ కాటి ధైర్యం కలిగి జీవించబడి సహాయం తండ్రి ఆయన ఇంకో వ్యాప్తం చిన్న బిడ్డను జ్ఞాపకం హార్ట్ లో హోళ్ళు ఉండే కదా బాగా రీఆపరేషన్ చేయాలనుకుంటే ఆయన ఆ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయండి వారి తల్లిదండ్రులకి ఇద్దరికి ధైర్యం ఉన్నదాయి ఒక కుటుంబ సభ్యులకు ధైర్యం ఉన్నదే ఎక్కడనూ విశ్వాసంలో ఉండండి తొలగిపోక తండ్రి ఇంకాను గొప్ప కార్యాలు ఆ గృహం నుంచి జరుగుతుంది ఆయన మీకు వంద నాలుగు క్రోతలు విశ్వకృష్టిని జ్ఞాపకం చేస్తుంది అభిల్లని కూడా ముతండితావు ఆయన ఆమె చేస్తున్న మేలులకే మీకు వంద నాలుగు క్రూతలు ఆయన సోత్రాలు ప్రభావం ఆయన అభిరం బ్రదర్ని జ్ఞాపకం చేస్తుంది సందరేం ఆయన చేసారు కూడా ఆయన పూర్తి స్వశ్వతం దాయించండి ఇమ్యూనిటీ పవర్ రెసిస్టెన్సీ పవర్ మంచి స్టామినాను దాచండి బలమును దాయించండి ప్రభు ఆయన అదే విధంగా జ్ఞానములోకి వచ్చి అది ఆయన మిమ్మల్ని ఎరిగిన బిడ్డ ప్రభు ఆయన మీరు ఏ మాత్రమూ విడవరు ప్రభు కుటుంబానికి ధైర్యములు దండి ప్రభు అనిల్ బ్రదర్ని ఐసీ లో ఉంటుండే తండ్రి కూడా దర్శించండి ఆయన ఏ స్టేజ్ లో కూడా మస్తుంది ఆ బిడ్డను ముక్కి స్వచ్చత అది ఆయన ఈ సైన్ వందనాలు స్కూల్ చెందించారు అదే విధంగా తండ్రి ప్రతి కాలంలో ఉంటున్నటువంటి లలితని బట్టి జ్ఞాపకం చేసుకోండి ఆయన చేయని నేరానికి ఆయన పోలీసు అరెస్ట్ చేసి తెడ్లపల్లిని జైల్లో పెట్టిన ఆ బిడ్డను కూడా నాయన విడుదల చేయవలసింది అడుగుతున్నారు అధికారులతో మీరు మాట్లాడారు తన భార్య ఒంటరిగా ఉంటుండగా తండ్రి ఏ సహాయం లేని నిస్సహాయకులు ఉంటుండగా తండ్రి తన బిడ్డలను తన భార్యని నాయన జ్ఞాపకం ఆయన లలిష్ని విడుదల చేయవలసింది ఆయన ప్రార్థిస్తున్నాం ప్రభుత్వ అదే విధంగా ఉన్న ప్రతి సభ్యులం ఆయన వారి వారి అక్కర అవసరం తీర్చండి ఆయన ఎవరైతే రాలేకపోయి ఉన్నారో వారిని కూడా మర్చింటారు ఆయన సహాయం చేయవలసిందిగా అడుగుతూ ఏకయ్య పార్దలసి ఉంటాయి ఒక చిన్న ప్రార్థన మహాగనుడు మహోన్నతుడైన పర్లోకండి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యను అవకాశం పెట్టి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా తండీ ప్రత్యేకంగా మా ఈ కరోనా లాక్డౌన్ మానవ జీవితంలో మనుగడలో ఎన్నో మార్పులు పాఠాలు గుణపాఠాలు మా ప్రభాప నేర్పించింది తీసుకొని వచ్చింది మా మీరు మామూలుగా చెప్తే ప్రజలు వినడం లేదని దీని ద్వారా మీరు నేర్పిస్తున్నారు మీరు నేర్పించే పాఠాలు మా జీవితంలో మేము కచ్చితంగా నేర్చుకుని వాటిని అవలంబించడానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాను కృప చూపించాను ఆయన మత మా జీవితంలో ఇప్పటి మీరు చేసిన అనేకమైన మేలు ఉపకారములు బట్టి మీకు స్తోత్రములు స్థుతులు వందనములు మీకు తెలియజేస్తున్నావు మా స్తి ఆరాధన మీకే నాయన మీకే మహిమ మీ ఒక్కడవే మహిమ పొందదగిన దేవుడు పరిశుద్ధుడు యోగ్యుడు అర్హుడువు పాత్రుడు మా స్తుడుకు మా ఆరాధనలకు నువ్వు ఒక్కడవే తండ్రి యోగ్యుడు ఆయన మీకు మాత్రమే చంద్రు కాక తండ్రి అయానికి స్తోత్రం ఇచ్చిన ప్రతి విధమైన ఆశీర్వాదం బట్టి ఆరోగ్యం బట్టి గొప్ప రక్షణను బట్టి మీకు స్తోత్రము ఆయన మీ త్యాగముని బట్టి మా తల్లి మీకు వందరాలు తండ్రి అయా అయ్యా అయ్యా మీ రక్త మా ప్రభుత్వ బట్టి మీకు స్తోత్రము ప్రభుత్వ ఆ తండ్రికి వందనములు స్తోత్రములు ఆయన ప్రత్యేకంగా మా ప్రభు మా తండ్రి మేము వెళ్తున్న సంఘాలు మా కుటుంబాలు మేము బేబీ కేర్ సెంటర్లు అనాథాశమాలు నడిపించే వాళ్ళు గాను ఆ సెంటర్లు గాను మా సంఘాలు మేము ఉండిపోయేవేమో ఒకసారి ఒక క్షణించండి ఆ కోరులో ఏమైతే మేము మిస్ అవుతున్నామో అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సువార్త ప్రకటించు కొంతమంది నా దర్శనం కాదంటారు మా తండ్రి అయ్యా దర్శనం మాకు కాదు మీ దర్శనంలో మేము పాలుభాగస్తులు అయి ఉన్నాము ఆ తండ్రి అన్న విషయం ప్రతి అర్థం చేసుకుని సువార్త ప్రకటించే మేము ప్రసవ వేదన విశ్వాసి ప్రతి గొర్రె ప్రసవ వేదన సహాయం చేయమని అయ్యా పిల్లలను కలిగినట్లుగా సహాయం ఇచ్చేమని పిల్లలను పోషించినట్లుగా భద్రత ఊహించినట్లుగా సహాయం ఇచ్చేయమని వ్యక్తిగతంగా నేను నా కుటుంబము నా సంఘం మా ప్రభావం మీద మాకు ఇచ్చినటువంటి పరిచర్య మా మందరం ఆ విధంగా ఉండినట్లు సహాయం ఇచ్చేయమని కోరులో ఎక్కడ ఏది వాక్యములో మిస్ కాకుండా ఫైవ్ ఫోల్డ్ మినిస్టులో నేను మేము పాలు భాగస్థులుగా మాకు సహాయం ఇచ్చేయమని అతన్ని ప్రార్థన చేస్తున్నాం కేవలము బేబీ కేర్ సెంటర్ లాగా మా బ్రతుకులు కుటుంబాలు మా సంఘము ఉండకుండాను గాక సహాయం చేయండి నాయన అయ్యా నా ఇప్పుడు మా తండ్రి నా ప్రభుత్వ పరిస్థితులన్నీ వచ్చిన కొత్త చట్టాన్ని బట్టి మా ప్రభుత్వం తల్లి చాలా మార్పులు కలుగుతున్నాయి దానికి తగినట్లుగా మేము జాగ్రత్త సహాయం చేయండి ఆరాధనలు ఎలా నడిపించాలో ఎలా పరపా సంఘము క్రమాభివృద్ధి చెందినట్లుగా మేము ఉపయోగపడాము సంఘము విస్తరించట్లుగా మేము పని చెయ్యాలి మా పాత్ర ఏంటి మా ప్రప మేము బాధ్యత వహించవలసింది దేనికోసం మా ప్రభా మేము ఎంతవరకు ఏమి చేయాలి మా ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉన్నది మేము అర్థం చేసుకుని దాని ప్రకారంగా మూవ్ అవడానికి సహాయించండి ఎవరికే కాని ఎక్కడే కాని మా ప్రప చెయ్యి ఏదైతే చూపించేదానికి అవకాశం లేకుండా మేము వ్యవహరించడానికి కృప చూపించండి తగు జాగ్రత్తలు తీసుకోవడానికి కృప చూపించండి అయ్యా మా ప్రపన్నతండి చాలా మంది ప్రపణతండి సాంఘిక శక్తులు మా ప్రభు ఈ మతోన్మాదులు ఎక్కడ అవకాశం దొరుకుతుందా సంఘాలను క్రైస్తవ సంఘాన్ని నాశనం చేయాలి మూసేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు తండ్రి ప్రభు వాళ్ళకి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా తండ్రి మేము మా ప్రభుత్వ పరిచయ చేయడానికి సహాయం ఇచ్చేయండి మా ప్రభుత్వాలు మీ వాక్యానుసారంగా పరిచయం ఎలా కొనసాగించాలో ఎలా జరిగించాలో ఎలా సహాయం ఇచ్చేయండి నాయన నీకు అయ్యా కొంతమంది ప్రభావాలను దాన్ని మేము హోల్ సోళ నేనే అని వన్ మేన్ ఆర్మీగా వన్ మేన్ షోగా నేను నడిపించాను ఏమో ఒకవేళ మన్నించండి నాయన అతడి ఇప్పుడు సంఘము మా ప్రభుత్వ విభజించబడి మా ప్రభుత్వండి అది విస్తరించినట్లుగా సహాయం ఇచ్చేమని ప్రార్థన చేస్తున్నాం హోమ్ సెట్ చేస్తుంది మా ప్రభుత్వ తండ్రి మేము స్టార్ట్ చేసి నడిపించడానికి సహాయం చేయండి అందుకని శిష్యులు తయారు చేయడానికి ప్రతి ఒక్క సేవకుడికి ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి సంఘానికి భారం దా ఇచ్చేయండి అయ్యా మా ప్రభు మీరు చెప్పారు సువార్తను ప్రకటించండి శిష్యులు తయారు చేయమని అదిగో ఆ పని చాలా మంది చేయలేదు ఓడిపోయారు ఆ విషయంలో మన నుంచి ఇప్పుడైనా సరే మెలుక్కొని కళ్ళు తెలుసుకొని మా ప్రభు సువార్త ప్రకటించి శిష్యులను తయారు చేసి ప్రతి శిష్యుడు వారి ఇంటిని ఒక రూపాయ ఒక సంఘముగా మా ప్రభాపం మనచడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ఆ ఇంటి ఆ ఇల్లే ఒక సంఘముగా ఉండులోట్లుగా సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను కృప చూపించండి అతని బోధలో మార్పు రాకుండా క్రమములో మార్పు రాకుండా క్రమశిక్షణలో మార్పు రాకుండా మతండి ఆత్మ జ్ఞానముతో అభిషేకముతో ఆత్మ కృపా వరము కలిగి నీ కొరకు పనిచేయడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను మహిమ మీకే నా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభుత్వ ఎవరు ఎన్ని రూల్స్ తీసుకొచ్చినప్పటికెళ్ళి సంఘాన్ని ఎవరు ఏమి చేయలేరు భయంకరమైనటువంటి రూల్స్ వచ్చి తెచ్చినటువంటి వాళ్ళందరూ నాశనం అయిపోయారు కానీ సంఘం మాత్రం నేటికి నిలిచి ఉంది అది ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉంది అందుబట్టి మీకు స్తోత్రం మీ ఉద్దేశాలు మీ చిత్తాన్ని మీరు జరిగించుచూ ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రం అందులో మమ్మల్ని పాలు బాగా చేసినందుకు మీకు కృతజ్ఞతలు వందనము ప్రభావ అదే విధంగా మా పేరు కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రపన్న కొంతమంది ఆరోగ్యం బాగోక మా ప్రభావి ఇబ్బంది పడుతున్నారు మా ప్రభా రవి గురించి మా ప్రభావ మరి అభిరామ్ గురించి అదేవిధంగా ప్రపన్న తండ్రి ఆ మా ప్రభాప క్రిస్టినియన్ గురించి ఇద్దరు జాషు గురించి మేము ప్రార్థన చేస్తున్నాం వీళ్ళందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటారు వారికి ఉన్నటువంటి బలహీనత వారికున్న బాధ మీ గాయ పిండిన హస్తము చార్చి మీరు పొందిన డబ్బుల్లో ఉన్న స్వస్థతను వారికి ప్రసాదించమని నీ రక్తమును నీ శక్తిని నర నరాల్లో ఎముకలు కందులు శరీరంలో ప్రతి అవయవములకు భాగములకు మా ప్రభుత్వ పంపించమని విడుదల స్వస్థత కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను ఒక దైవికమైన స్వస్థత అనేది ప్రభుత్వ ప్రసాదించమని ప్రాధ ప్రాధపడుతున్నాను మనుషులు చేయి వదిలిపెట్టినప్పుడు మా ప్రభుత్వ మేము మీ చేతుల్లో పట్టుకున్నాం మీ చేతుల్లో పెడుతున్నాం సమస్యను దయచేసి మా ప్రభావ మీరు దయచేసి మా ప్రభుత్వ మీ కృపను బట్టి కారించమని ప్రాధపడుతున్న ఆయన అయ్యా వారిని మహిమకరమైన సాక్షులుగా వాడుకునండి అయ్యా వారికి మరింత ఆర్థికమైన భారం లేకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం వారికి ఒక మనోధైర్యాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం ఒక శుభప్రదమైన నిరీక్షణ ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం నిరాశ నిస్పృహల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం వారి కన్నీరు తొడవమని ప్రార్థన చేస్తున్నా కృహం చూపించను మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువానికి వంద నాలుగు నాయన అదే మా ప్రభుత్వం మరి ఆ షెడ్యూ వేసినటువంటి ప్రభుత్వ ఫాబ్రికేషన్ చేసినటువంటి వరకు మా ప్రభాకిచ్చిన అమౌంట్ మా ప్రభావ వేరే చివరికి వెళ్ళిపోయింది దయచేసి ఈ సమయంలో ప్రభా ఒకవేళ అది మిస్ అయితే మరి నేను నాకు అది ప్రభావ ఆ కస్టమర్ ఆయన కనికరించి నా పరిస్థితులను ఎరిగిన దేవుడు కనికరించి ఆ మనీ ప్రభావిత తిరిగి మా ప్రభుత్వ అతని ప్రభుత్వం రావడానికి ఎవరికైతే వెళ్ళాలో అతను వెళ్ళడానికి సహాయం చేయమని ఈ విషయంలో ప్రభుత్వ మరి బ్యాంక్ బ్యాంకర్స్ అదేవిధంగా మా ప్రభుత్వ కస్టమర్ అందరూ కూడా కోఆపరేట్ చేయడానికి సహాయం ఇచ్చేయండి మేము వెళ్ళి మాట్లాడినప్పుడు రిక్వెస్ట్ చేసినప్పుడు వారు మమ్మల్ని అంగీకరించానికి కృప చూపించమని ప్రాధ్యపడుతున్నాను సహాయం ఇచ్చేయండి మీ మహిమ కొరకు మా ప్రభుత్వం కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం నాలో మాలో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే మన్నించండి కలికరించి కృప చూపించండి ప్రోపానికి వంద నాలుగు ప్రూప మిస్టేక్ చేసింది ఎవరైనా ప్రోపా నష్టపడింది నేను ప్రప నన్ను మరించి కృప చూపించండి ప్రోప న్యాయం జరిపించండి ప్రార్థన చేస్తున్నాం మా టీమ్ లో ప్రతి ఒక్కరిని ఆ జ్ఞాపకం చేసుకోండి దర్శించండి కనికరించండి మా ప్రూప పేరు పేరును మా ప్రపన్న తండ్రి మీరు ఆ జ్ఞాపం చేసుకొని వారు అక్కర్లు తీర్చి ఆదరించి మీరు అభిషేకించి మీ మహిమ కొరకు ఒక బలమైన మా ప్రభుత్వ అనేకులకి ఆశీర్వాదకరమైనటువంటి ఒక పాత్రగా సాధనముగా మీరు వాడుకొని మనకి ప్రార్థన చేస్తున్నాము ప్రభుత్వం చూపించండి మహిమ గంధ ప్రభువాన్ని మీకు ఆరోపించుకుంటూ యేసు క్రిస్తు ప్రశస్తమైన నామంలో భయంకరమైనటువంటి కరోనాను కూడా జ్ఞాపం చేసుకుంటున్నాం ప్రభుత్వ ఏసునామలు గొప్ప మా ప్రభుత్వం విడుదలనేది గా నుంచి మా కలుగును గాక సహాయం చేయండి మిడతలు దాని నుంచి తప్పించి స్థితం ఇక ఆర్థిక ఇబ్బందులు నుంచి తప్పించుకొని ప్రార్థన చేస్తున్నాం సహాయం ఇచ్చేయండి ప్రభుత్వాలి ఈ ఆత్మ ప్రభుత్వ తల్లి ఇప్పటికే నష్టమైనటువంటి జ్ఞాపకం చేసుకోనండి వారు తిరిగి మా ప్రభుత్వ జీవన ఆధారం చూపించుకొని ప్రార్థన చేస్తున్నాం చూపించింది ఏ ఒక్కరు కూడా పస్తులు లేకుండా ప్రాణాలు పోగొట్టుకోకుండా దొంగతనాలు హత్యలు మా ప్రభుత్వ మటర్లు మానబంగాలు జరగకుండా కనుక నుంచి మా దేశాన్ని ప్రొటెక్ట్ చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎక్కువ దానికి మించి అందరికి ఆత్మ సంబంధం వారు ఆత్మలకు రక్షణ కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం రాకడం వ్యక్తపడ అనుభవం ప్రతి దైత్యమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రభుత్వం ఆయా ప్రాంతానికి మా ప్రభుత్వం స్వార్థ ప్రకటించడానికి మాత్రం మిలిచిన భారము మనసును మీకు స్తోత్రం ఆ మనసు ఆభారమే మమ్మల్ని కలిపింది ఈ రోజున ప్రార్థన చేసుకున్నట్టుగా కూడా మా ప్రభావ చేసింది అందుబాటు మీకు స్తోత్రం ప్రభావ ఎవరు వెళ్ళని ప్రాంతాలకు మారుమూల ప్రాంతాలకు స్వార్థ అందని ప్రాంతాలకు వెళ్లి స్వార్థ ప్రకటించట్లు కావలసి ప్రభుత్వం కృపలు దయచేయమని మార్గదర్శకాలు ప్రసాదించమని మా ప్రభుత్వం కాంటాక్ట్స్ దయచేయమని ప్రభా మార్గం సుగమం చేయమని ప్రభాప కావాల్సిన వనరులు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం వెళ్లిన చోట ప్రభావ ఏదో ఉత్తిగా వెళ్ళామా వచ్చామంటే వచ్చాము కాకుండా ప్రభాప మేము వెళ్ళామంటే నీ కార్యం అక్కడ జరుగులు గాక మేము ఏం కొరకు మమ్మల్ని ప్రభావ ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఒక ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం మనకు తిరిగి వెళ్లి తిరిగి రావడానికి సహాయం చేయమని ప్రయోజనకరంగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేస్తూ వారి శరీరములకు వారి ఆత్మలకు ప్రయోజనం కలిగినట్లుగా మమ్మల్ని వాడుకుని ప్రభావ మేము నిత్యము తగ్గించబడువుగాక మీరు మాత్రమే ఎప్పటిపటికి హెచ్చించబడును గాక మహిమ పరచబడును గాక ఘనపరచబడును గాక తండ్రి నీకు స్తోత్రం ఉన్నాయి కదా కనికండి మా ప్రభాప మరి ఈ లాక్డౌన్ సడలింపులో మరి నిశ్చితమైన త్వరలో మా ప్రభావ భద్రాచలం మా ప్రభావ ఏజెన్సీ ఏరియాకి వెళ్ళడానికి బ్రదర్ శ్రీమోన్ గారు ప్రభావ ఫోన్ ఉన్నారు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఆ కొండ రెండు మధ్య పరిచయం చేయడానికి మీరు మాకు సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నారు ప్రభు చూపించండి ఆదరించి ఆశ్రదించి బలపరచమని మహిమా గంట ప్రభుత్వం మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు నామలో ప్రార్థన చేసి అడిగివెట్టుకుంటూ ఉన్నాము తండ్రి పరిశుద్ధి మా ప్రియొక్క మీ నామన్న కొండ ప్రభావింగ్ లో మీరు అంశాల్లో కూడా మీరు ప్రభావంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీ కొందరు ఇదిగో అంశాన్ని బట్టి అయ్యా ఎంతో మంది మారాల్సిన వారు మారుతండ్రి అయ్యా ఒక్క ఆత్మ కూడా నశించుకోవడం నిశ్చితం కాదు తండ్రి నీకు వారి వైపు ఒక అవకాశం వారికి అనుగ్రహించండి మాకు కూడా అవకాశం వాళ్ళకి ప్రభావ స్వార్థను అందించడానికి ప్రభావి నీ బిడ్డలైన వారిని అనేకుల్ని రేపండి తండ్రి ప్రభావ అలాంటి బోధన ఈ రోజులో అవసరం తండ్రి అనేక మంది శిశువుని అనేది ఈ రోజు అవసరం తండ్రి ఎందుకంటే మారవలసిన వారికి ప్రభా మరి మాలు మూర్లకి ప్రభావ ప్రభావ అందించబడాలి తండ్రి దాని గురించి కరోనా కొంచెం దూరపరచలే నీ చిత్తం ఏది ఉంటే అదే జరగాలి తండ్రి నీ కొందరు రోబా ఇదిగో నాయన మరి బిడ్డు ఈ పిల్లల గురించి ప్రార్థన చేయొచ్చున్నాను తండ్రి అయ్యా ఈ నలుగురు నలుగురు గురించి మేము ప్రార్థన చేయి ఐదు గురించి ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి కృతజ్ఞాపకం చేసుకోనండి తండ్రి హి గారి గురించి ప్రార్థన చేయచ్చున్నాం అభిరామ్ గారి గురించి ప్రార్థన చేయొచ్చున్నాం కృష్ణ గురించి ప్రార్థన చేయవచ్చున్నా ఇద్దరు చేసుకునే చేయచ్చున్నాం ప్రభావ కృతజ్ఞాపం చేసుకుని అయ్యానికి అప్పచెప్తున్నాం తండ్రి వీటిలో కొంతమంది ప్రభావ మెరుగైన మెరుగుపడుతున్నారు ప్రభా ప్రార్థనలకు జవాబు దొరుకుతుందని ఒక ఉత్సాహాన్ని మీరు మాకు కలిగించారు తండ్రి మిగిలిన వారి కుటుంబాల్లో కూడా ఆయా మిగిలిన వారి జీవితాల్లో కూడా మీరు ప్రభావ గొప్ప కార్యాన్ని చేయండి తండ్రి మీ సాక్షులుగా మీరు మార్చుకునే దేవని కొందా ప్రభావ ఇదిగోనైనా ఏ విడతలు తండ్రి వచ్చిండగా ప్రభు కృప్త జ్ఞాపకం చేసుకుంటే దాన్ని దూరపరచండి దేవానికి ఉన్నారు అయ్యా కరువు రాకుండా మమ్మల్ని ఆదుకోండి అయ్యా అయ్యా అయాన్ని బిడ్లైన్ మా మీద కరిగెళ్ళు చూపిండి దేవాన్ని కొందర ప్రభావినా చర్చెస్ అన్ని ఓపెన్ చేయబడుతుండగా ఆయన అయ్యా కృతజ్ఞ జ్ఞాపకం ఏ విధంగా ఉండాలో ఎటువంటి జ్ఞానం అవసరమో ఎటువంటి బోధ అవసరమో ప్రభావ వాటి అన్నిటి విషయాలు తండ్రి ఇప్పటివరకు ప్రభావ సొంత ఆలోచనతో సొంత జ్ఞానంతో ప్రభా సంఘాలు అన్ని నడిపించబడి ప్రభా శక్తి కావాలి ప్రభా ఆత్మ కావాలి దేవా నడిపింపు కావాలి అయ్యా కావాలి తండ్రి ప్రభా నీ జ్ఞానంతో నీకోమని అయా నీ ప్రభాషేకంతో ప్రతి ఒక్కరిని ప్రతి బిడ్డను ముఖ్యంగా లేవనెస్ వారు కూర్చొని వినేవారు లాగా కాకుండా ప్రభావి నిస్వార్థాన్ని ప్రకటించే వాడిలాగా అయావేదన ఆధ్యాత్మిక పశువేదన అనుగ్రహించండి తెలుసుకుంటారు తండ్రి ప్రభావి మర్చిపోయిన అంశాలంటే మన్నిచండి ప్రభా ప్రభావి ప్రార్థన చేర్చుకున్న ప్రతిఫలం దాసలు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె చిన్న చిన్న కృపగ ప్రియ పర్లోక్రి నా గొప్ప దేవ సర్వ సృష్టికర్తీ ప్రభా నాయన మరి ఒకసారి మీ పాదంతకం కృపా సింహాసీ కాల సమయందు మేమందరం కూడి మేము పూజిస్తూ కీర్తిస్తూ హెచ్చిస్తూ గనపరుస్తూ తండ్రి నాయన ప్రభా మీ ప్రియ కుమార్ మా ప్రభాసు తండ్రి మేమందరం కూడిస్తుంటున్నాం ప్రభా మాది మరి ఒక దినాన్ని ఇచ్చినందుకు ప్రభావ నాయన ఐటీ యోగ్యత ఐటీ అర్హత ఐటీ ఎన్నిక లేని మాకు తండ్రి ఇంత గొప్ప ధన్యత ఇచ్చారు ప్రభావ తండ్రి అని మీద రావటానికి ప్రభావ నాయన మా విన్నపములు మా విజ్ఞాపములు తండ్రి మా మా యొక్క ప్రార్థనలు తండ్రి మీ సన్నిధికి తీసుకురావటానికి ప్రభావ ఇచ్చిన ఈ ధన్యతను పట్టిస్తుంటుంది యోగ్యతను పట్టిస్తుంటుంది నాయన మా యొక్క ప్రతి అవసరం దేవుడు సమస్తం ఆది అంతమైన దేవుడవునైనా ప్రతి దేవుడవ తండ్రి బొబ్బా మా యొక్క అవసరతలు తండ్రి మీ యొక్క సర్వసమృద్ధి నుండి మాకు తీర్చవలసిందిగా వేడుకుంటున్నాం మా గొప్ప దేవ నచ్చిన రక్షణ బట్టి స్తోత్రం అయినా మా పక్షమాపట్టి స్తోత్రం తండ్రి అందుకొరికే మీరు గొప్ప క్రయాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా తండ్రి ఇంత గొప్ప ఇంత అద్భుత ఆశ్చర్య కార్యం చేసే దేవుడు తండ్రి మీకు స్తోత్రం తండ్రి నాయన ఆది నుండి ప్రభా మీ బిడ్డలతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి ముఖాముఖిగా మాట్లాడారు మీ స్వరాన్ని వినిపించారు ప్రభు మీ ఉద్దేశాలు మీ సంకల్పాలు ఎంత గొప్పవో మీకు స్తోత్రులు మా దేవ మా తండ్రి నాయన ప్రభా తండ్రి మీరు తండ్రి మీ యొక్క ప్రణాళికలు ఉద్దేశాలు ప్రభావ మీ ఊహించ జాలం తండ్రి నాయన మీకు అలా మీరు ప్రారంభించిన ఈ కార్యము ఆత్మ కార్యములు పట్టిస్తూ మమ్మల్ని వెన్నుకుని వెంటపడి ప్రభు రక్షించడానికి స్తోత్రం తండ్రి నాయన ప్రభ ఈ లోకంలో గనులకు ప్రధానులకు ప్రభ రాజులకు లభించినట్టు రక్షణ భాగ్యం ఎందుకు పనికిరాని మాకెట్టి దయచేసి స్తోత్రుడు మా దేవ ఈ దీని భయంతో వణుకుతోను ప్రభ కొనసాగించడానికి సహాయం చేయండి దినదినము ప్రభ మీ అందరు ఎదగటానికి సహాయం చేయండి ఆయన సమీపముగా జీవించడానికి సహాయించండి తండ్రి ప్రభా నాయన ఆత్మీయ ఎదుగుదల దయచేయండి ప్రభా ఆత్మీయ ఫలాలు దయచేయండి నాయన తండ్రి ప్రభు మా జీవితముల తండ్రి నాయన మా ప్రభు నాయన యొక్క నాయన గుణగుణ లక్షణాలను ప్రతిబింబించేవిగా ఉండటానికి సహాయం చేయండి ఏ విధంగా చంద్రుడు నాయన సూర్యుని వెలుగును ప్రతిబింబిస్తాడు ఆ విధంగా నాయన మేము జీవించటానికి ఉండటానికి సహాయం చేయండి మా తండ్రి మా దేవ ఈ లోకంలో బలహీనముగా కాకుండా తండ్రి మేము మహిమార్థమై బలంగా జీవించటానికి ప్రత్యేకమైన జీవితాన్ని పరిశుద్ధ పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండటానికి తండ్రి సహాయం చేయండి అప్పుడే ప్రభా మీ కార్యము మాలో బలంగా జరుగుతాయి అప్పుడే మేము మీ కార్యాలను బలంగా చేయగలుగుతాం ప్రభా స ద్వారా మాట్లాడిన మాటలు స్తోత్రము సంఘము ఏ విధంగా ఉండాలి తెలియజేసిన విషయాన్ని బట్టి స్తోత్రం చేసుకుంటున్నాను మా దేవ మా సంఘము తండ్రి నాయన ఆ యొక్క ఏడు గుణగణ లక్షణాలు కలిగి ఉండాలని చెప్పారు ప్రభావ స్తోత్రం పెళ్లి కుమార్తె పరిశుద్ధంగా ఉండాలి మత్స్య అయిన కలంకం లేకుండా ఉండాలి ప్రభా అదే విధంగా ఒక ఆయన ఒక వారియర్ లాగా ఉండాలని ఆ విధంగా తండ్రి అనేకమైన ఉంటున్నాయి ప్రభా స్తోత్రం సంఘము బ్యాలెన్స్ గా ఉండటానికి సహాయం కేవలం ఒకదాని మీదే కాకుండా ప్రభావి అన్ని మీరు ఇచ్చిన ఆజ్ఞలు అన్నిటినీ అనుకో దాయి ప్రభు అయన స్వార్తలో కూడా ఉండేటట్టు అదేవిధంగా సంఘంగా కూడుకుని సంఘంగా బలపడుతూ రక్షింపబడేవారు ఏ విధంగా పోషింపబడతారు సంఘాలు లేకపోతే ప్రభు పోషింపబడాలి ఎదగాలంటే సంఘం అవసరం ప్రభు సంఘంలో కూడా నాటపడాలి ఒలివ మొక్కలుగా ఉండాలి ప్రభు సంఘంలో ప్రభు సాక్ష్యాన్ని ఉండాలి ప్రభు సంఘంలో తండ్రి వాక్యాన్ని బోధించే సంఘాన్ని ప్రభు బలపరచేవారం సంఘాన్ని తండ్రి ఈ విధంగా ప్రభుత్వ సంఘం యొక్క తండ్రి ఆ యొక్క కార్యం ఏడింతల కార్యముల జరుగులాగల సహాయం ప్రభు ఆయన తండ్రి స్వార్థ విషయంలో కూడా సంఘం ముందుండి వెళ్ళటానికి సహాయం ప్రభుత్వ ఈ విధంగా అన్నింటిలో ప్రభుత్వ బ్యాలెన్స్డ్ సంఘం తండ్రి మీ వాక్యానుసారమైన సంఘం తండ్రి ఆది సంఘం ఎలా ఉందో ప్రభు ఆ విధమైనటువంటి మచ్చను కలిగిన పర ఉండటానికి సహాయం చేయండి అదే ఆ విధంగా మిమ్మల్ని ప్రభా నాయన తండ్రి ఈ రోజుల్లో ప్రభా సంఘాలు అనేక సమస్యలు ప్రభావ సంఘంలో సంఘంలో సహవాసం లేదు ఏకత్వం ప్రభా కేవలం అధికారం కోరుకు డబ్బు కోరుకు తండ్రి అనేకమైన ప్రభా విభేదాలు అనేకమైన డిఫరెన్సెస్ ప్రభా అపవిత్ర తండ్రి సహాయం చేయండి మా దేవ ప్రభా సంఘం మీ శరీరాన్ని గుర్తి మీరు శిరస్సు అని తెలుసుకుని తండ్రి ఎంతో జాగ్రత్తగా ఉండటానికి మా దేవ అదేవిధంగా నాయన తండ్రి ఈ రోజుల్లో ప్రభావ అనేక సమస్యలు ఇబ్బందులు ఇరుకులుంటున్నా ఆయన ముఖ్యంగా ఈ కరోనా వైరస్ గురించి ప్రార్థిస్తున్నారు లార్డ్ వి ప్రే దౌట్ డూ ఎ గ్రేట్ వర్క్ నాట్ పవర్ఫుల్ టు స్టాప్ దిస్ వైరస్ ఫాదర్ లార్డ్ వి ప్రే దట్ లార్డ్ ప్రభా మా కృప చూపించు ఆ యొక్క వైరస్ ను కట్టడి చేయవలసింది పెట్టుకుంటున్నారు ప్రభా మీరు లేకుండా ప్రభా మీ సహాయం లేకుండా ఎవరికి ఏది కాదు ప్రభావ సాధ్యం కాదు ఆ వ్యాక్సిన్ వచ్చేలాగా అనేక మంది మరణిస్తున్నారు ప్రభా భయంకరంగా విస్తరిస్తుంది ఆయన మా దేశంలో ప్రభా సహాయం చేయండి నాయన రోజుకు పదివేల మంది ఇంకా ఎంతగా పెరుగన ఏంటో ప్రభా సహాయం చేయండి ప్రభా అది ఉంటుంది ఏమిటి ఇంకా సరైన నిర్దిష్టమైనటువంటి ప్రభా ఆ యొక్క ఎట్లా వ్యాపిస్తుంది దాని విషయంలో కూడా చెప్పలేని స్థితి ఉంది ప్రభా ఆయన సహాయం చేయండి మా తండ్రి కరణించండి కృపి క్షమించండి మా దేశాన్ని క్షమించండి ప్రభావి ఆయన మీరు రక్షించవలసిందే పడుకుంటున్నాం ఏపీ ప్రభావ కావలసిన భద్రత చేయవలసిందే పడుకుంటున్నాం సంఘాలు తెరవబడుతున్నాయని ఆయన సహాయం చేయండి ప్రభావ ఏ విధంగా సంఘాలు నడిపించాలి ఎంతమంది రావాలి ఎక్కడ కూర్చోాలి ఎట్లా కూర్చోాలి అనేక సమస్యలు ప్రభావిత సహాయం చేయండి శత్రువు ప్రభావ ఏ విధంగా నిందమోపాలి ఎవరిని పట్టుకోవాలని చూస్తున్నారు ప్రభావ సహాయం చేయండి ఆయన ప్రభా నాయన ఈ యొక్క నాయన హిందుత్వ శక్తులు తండ్రి సంఘాలను చూస్తున్నారు ప్రభావ సహాయం చేయండి నాయన ప్రభా మీరే నయన తండ్రి ఆ యొక్క వారి యొక్క ప్లాన్స్ కానీ ఉండి వారి యొక్క ప్రణాళికలు అన్నింటినీ ప్రభా నాశనం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నారు తండ్రికి సహాయం చేయండి ఈ విధంగా ప్రభా నాయన మేము ఈ యొక్క నయన సంఘాలలో చేరి ఆరాధించే భాగ్యం సహవాసం భాగ్యం దయచేయవలసిందిగా పెట్టుకుంటున్నాం అదే విధంగా తండ్రిని ఆయన ప్రభావ ఈ యొక్క మిడతల తండ్రి మరియు ప్రభా రైతుల సమస్యలు అనేకం ఉంటున్నాయని ఆయన సహాయం చేయండి ప్రభావ ఆ యొక్క అన్నదాతను జ్ఞాపకం చేసుకుంటారు తండ్రి అనేక ఇబ్బందులు కష్టాలు నష్టాలు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ప్రభుత్వం యొక్క సహాయ ఏమి కూడా వాళ్ళు అందటం లేదు తండ్రి ఆయన అందిన పెద్ద పెద్ద రైతులకు అందుతున్నాయి తండ్రి చిన్న రైతు కమ్మ ఎంతో మోసపోతున్నాను సహాయం చేయండి దోపిడికి గురవుతున్నాను సహాయం చేయండి మరణించాను ఆయన కృపి చూపించాను తప్ప మృతుల దండల ప్రభావంలో మా దేశాన్ని కాపాడవచ్చున్నా అదే విధంగా ఆయన తండ్రి అనేకమైన సమస్యలు ఉంటున్నా ప్రభావం సహాయం చేయండి ఏమనస్తుల సమస్య ఏమన్న జ్ఞాపకం చేసుకుని తండ్రి వారిని భద్రపరిచి శత్రువు నుండి శరీరం నుండి లోకము నుండి వివిధ రకాల ఆకర్షణల నుండి తండ్రి వారిని కాపాడి భద్రపరచవలసిందిగా పెడుకుంటున్నాం మా తండ్రి సహాయం చేయండి మీ భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి ముఖ్యంగా ఇంటర్నెట్ నుండి బుడ్డలు కాపాడానికి తండ్రి మా సహాయం చేయండి అదే విధంగా ప్రభు అనారోగ్యంగా ఉన్న వారి గురించి ప్రార్థిస్తుంటున్నారు ఆయన అజాషు అచ్చటి వరకు వారిని జ్ఞాపకం చేసుకుంటే ఆయన బిడ్డలు ముట్టండి రివైవ్ చేయండి ప్రభా సహాయం చేయండి ఆయన బిడ్డ ఎంతో బాధపడుతున్నారు తండ్రి స్వస్థపరచండి ప్రభావ అదే విధంగా మానవుడు అజాషో గురించి ప్రార్థిస్తున్న బుడ్డ సమస్య తండ్రి ముట్టి స్వస్థపరచండి సరైన డాక్టర్ ఆయన హాస్పిటల్ మీరు నడిపించవలసిందిగా జ్ఞాపకం చేసుకోండి ప్రభు అభిరా గురించి ప్రార్థిస్తుంటారు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు ఆ విషయంలో సహాయం చేసుకుంటున్నాం స్నేహం ప్రామం కుడిపించవలసింది ప్రార్థిస్తున్నాం అదే విధంగా క్రిస్టిన పాప గురించి ప్రార్థిస్తున్నాడు స్వస్థపరచండి తండ్రి ఆయన మీకు అయ్యను ముట్టండి బిడ్డను లేపడినా తండ్రి మీకు అదేవా అదే విధంగా రవి అని ఒక సోదరు గురించి ప్రార్థిస్తుంటున్నాను వరీలు ప్రభుత్వ ప్రార్థన ప్రార్థన చేయమని కోరారు ప్రభా ఆయన ఐసీలో ఉంటున్నాడు క్రిటికల్ కండిషన్ లో ఉంటున్నారు ప్రభా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం సహాయం చేయండి ప్రభావ మీ సమస్యను నడిపించవలసి వేడుకుంటున్నాం ప్రభా వారు ఆ కుటుంబంలో ఒక అద్భుత కార్యం చేయండి ప్రభావ వారికి మీ మాటలు వినిపించండి నాయన వారిని మీ వైపు తిప్పుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం ఇంకొని ఎవరేదాన్ని అనారోగ్యంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటే ఆయన ముఖ్యంగా హువనేశ్వరస్ గారి సమస్య అకౌంట్ ట్రాన్స్ఫర్ సమస్య గురించి ప్రార్థిస్తుంటున్నాం ఆయన సహాయం చేయండి ప్రభావ తిరిగి నాయన ట్రాన్స్ఫర్ ఉన్నట్లు సహాయం చేయండి ప్రభా మీరు అంటే ఎవరికి ఎక్కడికి తెలియదో వారు తండ్రి వారు ఆ సహకరించలాగానే తండ్రి మీరే సహాయం చేయవలసిందిగా పెడుకుంటున్నాము ప్రభా మీరే సమస్యలను నడిపించండి అదేవిధంగా ప్రభా నేనా ఇంకా సమస్యలున్నాయో ప్రభావం చేసి సహాయం చేయవలసింది మా ప్రతి అవసరత తీర్చే దేవుడుగా మీరున్నందుకు తనైనా ఇస్తూ ధనపరుస్తూ ఆరాధిస్తూ తండ్రి ఈ విధంగా ఇన్ని మేము ఆన్లైన్ ఈ ప్రార్థన కొనసాగించడానికి మీరు ప్రభా ఈ యొక్క సమయాన్ని బట్టి ఈ యొక్క ధన్యతను బట్టి యోగ్యతను బట్టి మీ కృపను బట్టి తండ్రి మీకు చెల్లిస్తూ ఆయన గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ తండ్రి ఆ యొక్క మైగ్రెంట్ వర్కర్స్ ఆయన వారి మధ్య జరిగిన పరిచయం దేవించి ఆశీర్దించండి ఆ వాక్యానికి తండ్రి మీరు నీరు కట్టి ఫలింప చేయవలసింది ఇంకా అనేక మంది రైల్వే స్టేషన్ లో ఇంకా నాకు రైల్వేలో వెళ్తున్నారు అంటున్నా వారికి సహాయం చేయవలసిందిగా పెడుకుంటూ ఈ కొద్ది ప్రార్థన ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి నమ్మకం దేవా మాకు ఇచ్చిన ఎంతో వందనాలు నీకు స్థితిలో తెలుస్తున్నాం తండ్రి కొద్ది కాలంలో తండ్రి వైపు చూడటానికి చిన్న కుటుంబం పెట్టి నీకు ఎంతో వాక్యం పెట్టి వంద తెలుస్తున్నాం తండ్రి నేను ఒక పరిస్థితి తండ్రి నేను ఎన్నో రకాలైన ప్రభావ తండ్రి పరిచర్యలు తండ్రి ఎన్నో రకాలైన ప్రభా తండ్రి నేను మనుషుల మధ్య చేస్తున్న తండ్రి నిన్న సేవలు ప్రభావ తండ్రి మనుషుల్ని ప్రభా తండ్రి మేము జడ్జి చేయలేము కాని ప్రభావ తండ్రి నేను ఏదైనా మాకు ఇచ్చిన రక్షణ బట్టి ఎంతో వందనాలు అయ్యా మేము తండ్రి నిన్న వెలిగింపబడిన వారము ఏదో వాళ్ళని వెలిగించేవారుగా తండ్రి నిన్న మేము వాళ్ళని కట్టించలేము కానీ తండ్రి అలాగే చేసేవాళ్ళని దాని ప్రభా తండ్రి నైనా మీరు చూసుకునే వారుగా ఉన్నారు వాళ్ళొకరి నుంచి సంస్థ ఎరిగిన వారుగా ఉన్నారు ఒకరోజు వస్తారు తండ్రి నేను ప్రతి ఒక్కడికి జీతం తండ్రి ఆ జీతం మా ఎద్ద చెప్పారు తండ్రి జీతం ఇచ్చి గొప్ప ఏడువే తండ్రి నేను మేము తండ్రి మేము నీకేం చెప్పాలా తండ్రి వాళ్ళు కూడా నీ బిడ్డలే ప్రభా వాళ్ళు కూడా నీ రక్తంతో కడగబడిన బిడ్డలే తండ్రి నేను ఏ కారణం చేతను ప్రభా తండ్రి నేను వాళ్ళు చేస్తున్న పని వాళ్ళు చేస్తున్న సేవ బహుశా ఇతరులకి అభ్యంతరకరంగా తండ్రి నేను మోసకరంగా కనిపిస్తుండొచ్చు చేస్తుండొచ్చు కూడా ప్రభావితం మాకు తెలియదు కాని ప్రభా తండ్రి ఒకవేళ చూసినా కూడా మేము వాళ్ళకి చెప్పలేము ఏం తండ్రి ఆయన ఆఖరి రోజుల్లో ప్రభా తండ్రి మీరు ఆకర సమీపంగా ఉండగా ప్రభా తండ్రి నేను వెలిగింపబడిన బిడ్డగా మేము తండ్రి నేను ఏ మాత్రము ఏ రీతిగా తండ్రి ఫలించాలా మాకు ఇచ్చిన కొద్దిపాటి సమయం ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలా మాకు నేర్పించడానికి ప్రార్థించడం అయ్యా తండ్రి నేను చర్చ్ అండర్ గ్రౌండ్ పోతుంది స్లోగా తండ్రి నేను కానీ ఒకటి ప్రభా తండ్రి నేను విశ్వాసంతో తండ్రి నేను ఒకటి మేము అడగచ్చు మిమ్మల్ని తండ్రి నేను ప్రాబా ఇదిగో మనుషులు మనుషులు ఎన్నో ఎన్నో విధాలుగా తండ్రి నేను ప్లాన్ వేస్తుండొచ్చు తండ్రి నేను ఎన్నో విధాలుగా మీ బిడ్డలని కార్నర్ చేయాలని చేస్తుండొచ్చేమో ప్రభా కానీ తండ్రి నైనా మీరు ఒక అద్భుత కార్యం చేయగలరు ప్రభా చర్చెస్ కు వచ్చిన వాళ్ళు ఎవరికి తండ్రి నేను ఈ వైరస్ రాకుండా కూడా మీరు కాపాడగలరు చర్చ లో వచ్చే వచ్చేవాళ్ళు కరోనా వైరస్ వచ్చిన వాళ్ళు కూడా సరే ప్రభా తండ్రి బాగా అయిపోయే చేయగలరు తండ్రి నేను ఎవరైతే తండ్రి ఈ విషయంలో తండ్రి నిన్న తప్పు పట్టేవారుగా ఉండి తండ్రి నిన్న ఉన్నారు వాళ్ళని కూడా మార్చగలరు తండ్రి ఎన్నో కార్యములు చేయగలరు ప్రభా తండ్రి నేను మా ఆలోచన కాదు తండ్రి నేను మా బహుశా మా తలంతులు నెగిటివ్ గా ఉండొచ్చు ప్రభావ వాళ్ళ మనుషులను బట్టి చూసిన దాన్ని బట్టి కానీ ప్రభా తి మీరు పాజిటివ్ గా చేయగలరు నమ్ముతున్నాం తండ్రి నేను ప్రభా ప్రభా ఏ కార్యం చేయలేరు ప్రభా మీరు తండ్రి నేను సమస్తం అన్ని కార్యము చేయగలరు తండ్రి దావీదు సమస్తము సమకూర్చుకునేను అన్ని వాక్యం సెలవిస్తుంది అన్ని సంపాదించుకున్నాను రికవర్ ఆల్ అంటుంది ప్రభా వై న ఎందుకు నీ సేవకులు ఎందుకు రికవర్ కాకూడదు ఎందుకు నీ సేవకులను పరిచయం మళ్ళీ రికవర్ చేసుకోకూడదు తండ్రి నేను అన్ని కూడా ఇవ్వగలవు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నావు తన నీ కార్యం చేయండి ప్రభావ బహుశా మనుషుల జ్ఞానానికి అతీతమైన జ్ఞానం నీది తండ్రి వాళ్ళు ఏమో సిక్స్ మీటర్స్ ఉండాలా సిక్స్ ఫీట్ ఉండాలని చెప్పి ఎన్నో రకాలుగా చేస్తున్నారు కానీ మీరు మీ కార్యం మీరు చేయగలరు తండ్రి దాన్ని బిడ్డలు మీరు పోషించగలరు ఇంట్లో ఉన్నా పోషించగలరు మందిరానికి పోయినా పోషించగలరు అయ్యా మీరు ఏ రీతికైనా సరే నీ కార్యం చేయగలరు నమ్ముతున్నాం తండ్రి సహాయం చేయండి ఈ సమయంలో ఓనిసింహస్ గారు ఏదైతే ఏ ఏ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాడో ఆ విషయంలో మీ కార్యం చేయండి తండ్రి ఆయన అసాధ్యమైన ఏది లేదు ప్రభా అది పొరపాటుగా ఉండొచ్చేమో కానీ ప్రభా దాంట్లో మీరు మహిమ పొందగలరని నమ్ముతున్నాం ప్రభా సహాయం చేయండి దాంట్లో మహిమ పొందేటట్టుగా చేయండి తండ్రి ఆయన నువ్వు అని సత్యమైన దేవుడు ఆ అక్కడున్న బ్యాంక్ వాళ్ళకి బ్యాంక్ వాళ్ళ ముందు ఒక సాక్ష్యంగా ఈ ఏ వ్యక్తికి డబ్బులు ఇవ్వాలో ఆ వ్యక్తికి కూడా ఒక సాక్ష్యంగా తండ్రి నిన్న ఒక కార్యం చేసి మీరే మహిం పొందమని ప్రార్థిస్తున్నాం అవకాశము తండ్రి సువార్త ప్రకటించడానికి అవకాశం సృష్టించే దేవుడు ఉన్నావు తండ్రి మీరు తండ్రి ఆ దీన్ని మేము అర్థం చేసుకొని పొరపాటుగా అనుకోకుండా తండ్రి నేను అవకాశంగా తీసుకొని నీ శువార్త ప్రకటించడానికి ఇట్టి కృప నీ దాసుడికి అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఉన్న కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రత్యేకంగా వైరస్ గురించి ప్రార్థిస్తున్నాం సరె బెడ్స్ లో ఉన్నారు పిడ్ మీరు ఆపం చేసుకోండి మీ స్వార్త ప్రకటించేగా మీ డాక్టర్ని మీ నర్సుల్ని ఆయాని తండ్రి తోటి వాళ్ళని మీరు న్యాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాం బాబా సహాయం చేయండి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వారిగా చూపించండి ఇంతే కాదు ఈ మెడతల్ దాడి గురించి ప్రార్థిస్తున్నాము సహాయం చేయండి అయ్యా దాన్ని నేను వాటి నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం రైతుల గురించి ప్రార్థిస్తున్నాం వాళ్ళకున్న పంట తక్కువ రేట్ వస్తుంది అయ్యా దాన్ని దోసుకునే ఉన్నారు కొందరు ఆ విషయంలో సహాయం చేయండి రూప చూపించండి ఏ పంట ఎప్పుడు వేయాలనేది గవర్నమెంట్ చెప్తుంది ఆ విషయంలో సరైన నడుదలు తెయచేయండి చక్కటి మంచి మంచి క్రాప్ చేయడానికి వాళ్ళకి మంచి లాభం వచ్చినట్లుగా వీటి కృప తె చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నేను ఈ రీతిగా ప్రభా సేవకులందరినీ పోషించండి మీ నమ్మకతో రుజువు చేయమని ప్రార్థిస్తున్నాము సంఘాన్ని పోషించండి మీ రాకలి కొరకే సిద్ధపరచండి ప్రభావ సహాయం చేయండి తండ్రి నేను ఇంతకాలం తర్వాత మళ్ళీ సంఘంలో కూ కూరట వల్ల ఒక గొప్ప అనుభూతి ఒక గొప్ప తండ్రి నన్న కార్యము తండ్రి వాళ్ళ జీవిత వ్యతిగత జీవితాలు ఒక పట్టుదల పరిచరు గురించి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి వ్యక్తికి తెచ్చండి ప్రతి కుటుంబాన్ని ఆత్మీయ కుటుంబంగా తీర్చిదిద్దండి ప్రాబాస్ఫుల్ అవుట్ రీచ్ గురించి తండ్రి నేను టెక్నాలజీ ద్వారా తండ్రి నేను చేయాలని అనుకు తండగా ఆ విషయంలో దాన్ని సంపూర్ణ నడిపింపు దయచేయండి నీ మిక్కిరి గొప్ప జ్ఞానము నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా తండ్రి నేను ఓల్డ్ ఏజ్ హోమ్స్ తండ్రి నేను ఆర్గనైజర్స్ తండ్రి ప్రజెంట్ మినిస్ట్రీ కోసము ప్రార్థిస్తున్నాం ప్రభావం ఎవరైతే రక్షణ పొందాలని మీ ప్రణాళికలో ఉన్నారో వాళ్ళ దగ్గరకే మమ్మల్ని నడిపించండి వాళ్ళకి మీ సువార్త ప్రకటించడానికి వాళ్ళని బలపరచడానికి ఇటు కృపద ఇచ్చేయండి ప్రభా బలహీన ఉన్న వారిని చర్చల్లో ఉన్న వారిని విడిపించటకు నన్ను ఆత్మ నన్ను నన్ను అభిషేకించాను అని అన్న మాట ఆ వాక్యము ప్రతి బిడ్డకి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా అది క్లెయిమ్ చేయనట్లుగా ప్రతి ఒక్కరు తండ్రి అది వాడబడినట్లుగా సహాయం చేయండి రాశివాసం ప్రార్థిస్తున్నాము బిడ్డ బాగలేడు తండ్రి నేనా కంటి చూపు కూడా పోయింది బిడ్డ న్యాసం చేసుకోండి తల్లి చుట్టుబాబుని వారిని ప్రభావిత బలపరచండి ప్రభావ సహాయం చేయండి పెద్దలాజర్ గారి మనవడి గురించి ప్రార్థిస్తున్నాము ఆ బిడ్డని ముట్టండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రత్యేకంగా ఆపరేషన్ ఓపెన్ సర్జరీ గురించి తప్పించగలరు ఆయన ఒకవేళ ఆపరేషన్ చేయాలని ఉండగా ప్రభావ దాన్ని సంపూర్ణమైన తండ్రి మార్గం సలాహం చేయండి నీకృప్తి వర్ణ వనరులన్నీ సమకూర్చండి కృప చూపించండి ప్రత్యేకంగా తండ్రి క్రిస్టియన్ అమ్మాయి కోసం ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డను గుర ముట్టండి లివర్ ప్రాబ్లమ్స్ తప్పించండి సహాయం చేయండి అవిరామ కోసం ప్రార్థిస్తున్నాము బిడ్డను మంచి ఆరోగ్యం దయచేయండి ఇప్పుడు దాకా నెమ్మది పెట్టి వందనాలు అయ్యా తండ్రి వాళ్ళ ఇంటి గురించి ఇంకా ఇంకా సాల్వ్ కాలేదు వాళ్ళు ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు అయ్యా తండ్రి నేను వాళ్ళు సరిపోయిన ఇల్లు దయచేయండి ఒకవేళ నీ చిత్తం అయ్యా ఎక్కడైతే వాళ్ళు ఉంటున్నారో అక్కడే ఉండటానికి కావలసిన కోపం దయచేయండి అయ్యా నీకు అసహజమైంది ఏదైనా ఉన్నదా సాధ్యం నీ ఉద్దేశము సంపూర్ణ నెరవేర్చి మహిం పొందమని ప్రార్థిస్తాం నీ తలంపులతో అయ్యా నీ నీ ఆత్మ నడిపింపు తోటి తండ్రి మిమ్మల్ని ప్రభావంతు బ్రపరచమని ఎన్ని ఎన్ని రోజులు ప్రభావ మోర్ దెన్ సోర్ దెన్ ఎయిటీ తండ్రి ఈ లాక్ డౌన్ లో మీరు మాకు సహాయం చేసినందుకు మమ్మల్ని పోషిస్తున్నందుకు మీకు రంగనాల్లో స్థుతులు చెల్లిస్తుంది ఏ సుప్రోపేట వేడుకుంటున్నాం తండ్రి నమకు ఏంటంటే ప్రేంగులకి రాజా నీ పాదాలకు అందనాలు స్తోత్ర అస్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి అయ్యా ఎంతైనా నమ్మకం ఏందేడు ప్రేమికుల గిని దేవుడు తండ్రి అయ్యా నన్ను ప్రేమించి నా అక్కడికే సమస్తం నటించిన తండ్రి నీ అంద్రి నమ్మకమైన ప్రేమికుల తండ్రి అయ్యా మీరు చేసినటువంటి అద్భుతాచరి కార్యాలకై నీ కొందా అయ్యా మీరు ప్రేమించిన ప్రేమకై అక్క కాయధనానికై అల్లించిన యొక్క విలువకై అదే ఆరక్షణ కార్యానికే మీ కొందరు ఆచరించుకుంటున్నాను తండ్రి ప్రేంగులకి రాజా మీకు కలిగినటువంటి ఉద్దేశాలు సంకల్పాలకై మీ కొందనాలు నమ్మకం దేవా హేనడు మారని మార్గచందన్ దేవుడుగా నా మా జీవితాల్లో ఉన్నందుకే మీ కొందరు ఆచరించుకుంటున్నా తండ్రి ప్రేంగులకి రాజా ఈ యొక్క నేను కూడా మీకు రక్తంతో కనబడినటువంటి బిడ్ల మధ్యలోకి వచ్చి మిమ్మల్ని స్థించడానికి మేము చూడటానికి అయ్యా నమ్మకమైన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు తండ్రి మాకిచ్చినటువంటి యొక్క ఆధిక్యత సర్వశక్తి కలిగిన దేవుడు దేవా ప్రేమి గండ్రి సైన్యాధిపతి హోరు కలిగిన దేవుడు నమ్మకమైన తండ్రి ప్రేమ గలిగిన అయ్యా సర్వ సృష్టిని సర్వ విషమును మాటతోటి స్థిరపరిచి నడిపించిన దేవుడు తండ్రి అయ్యాత సందుకి కేవలం పనికి అని వారం దేవా ఏ ఏ ఏ అర్హత లేని నన్ను అయా ప్రేమించి మీ ప్రాశన్కి తీసుకురావటానికి మీరు అనుగ్రహించినటువంటి యుగన్యత మీ కొందనాలు ప్రింగళం తండ్రి విత్తపోయిన వాక్యానికి మీ కొందనాలు తండ్రి అయా నమకం ఏంటండ్రి మా జీవితాల్లో ఉన్నటువంటి బ్యారెస్ ని యొక్క పరిస్థితి చూపిస్తుండగా అయా నమ్మకం ఏంటండ్రి మా జీవితాల్లో నశించిపోయే ఆత్మల ప్రసవ వేదన భారం అనుగ్రహించమని మీ వైపు చూస్తున్నాం నమ్మకైనా మీ కొరకును కోరుకుంటున్నాను తండ్రి సహాయం చేయండి దేవా సంఘాల్లో ప్రసవ వేదన దేవా వ్యక్తిగత జీవితాల్లో ప్రసవ వేదన కుటుంబాల్లో ప్రసవ వేదన అనుగ్రహించండి తండ్రి అయ్యా నమ్మకు ఏంటండ్రి ప్రేమ కలిగిన అయ్యా మీ కొరకై దేవా నమ్మకం అయ్యా జీవించే జీవితం మీ యొక్క చిత్తంలో ఉండేటటువంటి జీవితం అయ్యా మీరు మా జీవితాల్లో ఉంచినటువంటి ఆ యొక్క తలాంపులు దేవాతలాంపుల్ని మీ కొరకు జీవితం దేవా కడుగుబడిన పాత్రగా యజమానులు బాడదగినటువంటి పాత్రగా అయ్యా వంశమని ప్రార్థిస్తున్నాం తండ్రి అంత ఉన్నాం తండ్రి అయ్యా సులువుగా గురిబడ్డ శత్రువు తండ్రి ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచు అయ్యా యొక్క సమయంలో మేము చూస్తున్నాం మీ కోరుకుంటున్నాం తండ్రి సహాయం చేయండి అయ్యా నీకోదాలు కొట్టుకుంటున్నాను తండ్రి నమ్మకైందేవా నీ యొక్క కరోనా నీ యొక్క కరోనా నీ యొక్క కృపణను పెంచుకుని ప్రార్థిస్తున్నాం ఇదిగో తండ్రి ఈ యొక్క సమయంలో దేవా నీ వైపు చూస్తున్నా తండ్రి నమ్మకైందేవా ఈ యొక్క వైరస్ యొక్క ఉధృతి పెరుగుతుండగా అయ్యా గడిచినటువంటి ఐదు నా తండ్రి యాభై వేల మంది తండ్రి అయ్యా రెండు తండ్రి అయ్యా నమ్మకు ఆయన తండ్రి సుమారు మూడు వేల మంది చనిపోయినారు తండ్రి అయ్యా నమ్మకం ఏంటండ్రి నీవైపు చూస్తున్నావు తండ్రి అయ్యా మీరెంతైనా నమ్మకం ఏం దేవుడు ప్రేమి కలిగిన దేవుడు తండ్రి ఈ యొక్క దేశం ఇటువంటి ఉపద్రవాన్ని తట్టుకోలేదు దేవా నమ్మకం ఈ ప్రజలు అమాయకులు దిక్కు లేని అయ్యా నమ్మకం ఏంటండ్రి ప్రేమి కలిగిన రాజా అందులో దేవ నమ్మకం ఏంటండ్రి ప్రేమ గలిగిన అయ్యా అమాయకమైనటువంటి ప్రజలు నమ్మకం ఏంటంటే ప్రేమ కలిపి రాజా కుడి అడవు తెలియనటువంటి ప్రజలు నమ్మకం ఏంటంటే విస్తారమైనటువంటి జనాభా కలిగినటువంటి ఉపదేశాలు అయ్యే ఆదాయ తోటి కరుణతో జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం నమ్మకమైన దేవా అధికారులు దేవా నాయకులు హృదయాలతో మాట్లాడే నిజమైన దేవుడు ఈ దేశంలో ఈ యొక్క రోగం ద్వారా కలుగునట్లు సహాయం చేయండి అనేకులు విష్పు నిజమైన దేవుడు ఆయన తప్ప వేరే ఎవరు కూడా దీన్ని తీసివేయలేరని ప్రజలు మీడియా దేవా నాయకులు అధికారులు టీలేసి కట్టడానికి సహాయం చేయండి మీరు మాత్రం చేయగలరుతంటే గొప్ప నమ్మకం ఏంటంటే ప్రేంగులు రాజా సాక్ష్యాన్ని దోషంలో లేపగలరుతండి గొప్ప సాక్షులని లోకంలో ఈ యొక్క వ్యాధి ద్వారా లేపగలరుతంటే అయ్యా నమ్మకం ఏంటంటే గొప్ప ఉజ్జీవాన్ని మా సంఘాల్లో మా జీవితాల్లో మా కుటుంబాల్లో తీసుకురాగలరు తండ్రి అయ్యా నమ్మకం ఏంటండ్రి నువ్వే చూస్తున్నావు తగా అయ్యా కృపుణనుగ్రహించండి మరణిస్తున్న వారు దివాదిగ్రస్తులు అయ్యా మరణ శైలిలో వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి వారిని దర్శించండి తండ్రి వారిని ముట్టండి దేవుడు అయ్యా నమ్మకం ఏంటండ్రి ఏసు ప్రభు నిజమే దేవుడు అని అయ్యా బొప్ప సాక్షులుగా లేవనెత్త ప్రార్థిస్తున్నాను తండ్రి మీ వైపు తిరిగే వారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి ప్రింగులకి రాజాక సమయంలో తండ్రి మురికవాడల్లో తదితర ప్రాంతాల్లో తండ్రి కూలీలు వివిధ రకాలైనటువంటి దేవ ప్రేంగులు తండ్రి యొక్క మైగ్రెంట్ లేబరు నమ్మకమైన దేవా ప్రేంగుల తండ్రి యొక్క బీద ప్రజలు అక్కడ బీద పరిస్థితులు ఉంటుంది దేవ తండ్రి అయ్యా మారుమూల ప్రాంతాల్లో గిరిజనులు దేవ మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు తండ్రి అనేకలు తండ్రి ఆహారం లేక బాధపడుతుండగా అయ్యాకృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా అయ్యాకృపను అనుగ్రహించండి జాలి చేసుకోండి ఆదరించండి తండ్రి అయ్యామ తర్లో ఒక తండ్రి దేవతల పుల్ల తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాకృపను అనుగ్రహించండి సహాయం చేయండి తండ్రి అయ్యా మీరు ప్రేమించే దేవుడుగా తండ్రి మేవైపు చూస్తున్నాం తండ్రి కృపను అనుగ్రహించండి దేవా ప్రతి ఒక్కరి హృదయాల్లో తిరిగింది ఏడు తండ్రి ప్రతి ఒక్కరిని ఎరిగింది ఏడు దేవ అందులోకి మీకు ఆ చెల్లించుకుంటున్నాను తండ్రి ఆయా ఆత్మల యొక్క అవసరతలను మీరు తీర్చలేక మేము వైపు చూస్తున్నాం తండ్రి కృప్తున్నా గురించి నా దేశ రక్షణ గురించి ప్రార్థిస్తున్నాను దేవ నమ్మకం అయిన తండ్రి మీ రాజ్య వ్యాప్తికి సువార్తకు దేవా మీ యొక్క మాటలకు మీ తలంపులకు దేవ నమ్మకం అయిన తండ్రి మీ ప్రజలకి దేవ మీ సంఘాలకు వ్యతిరేకంగా శక్తులు వ్యతిరేకంగా ఉన్నటువంటి సమస్యలు మనుషులని దేవ వాళ్ళందరినీ అధికారం కిందకి ప్రభుత్వం కిందకి శిరసత్వం కిందకి అయ్యా ఆ కృపనుగ్రహించండి స్పభు దేవుడు గొప్ప దేవుడు సర్వాధికారి అని వారు గ్రహించడానికి ఈ కృపనుగ్రహ్రహించడానికి ప్రార్థిస్తున్నాను తండ్రి విశ్వాసాలను బలపరచండి దేవ ఆ ధైర్యపడకుండా అయ్యా నమ్మకం తండ్రి మీ కొరకే రాణు వారిగా మీకు సైనికులు కలవనే మనం ప్రార్థిస్తున్నా తండ్రి లాక్ డౌన్ తదుపరి జరుగుతున్నటువంటి యొక్క చర్చస్ ప్రారంభంలో తండ్రి అయ్యా కృపణనుగ్రహించండి ఆ సోషల్ డిస్టెన్స్ ఆ శానిటైజేషన్ తండ్రి ఎవరు వేలైతే చూపే కాకుండా తండ్రి మాదిరికరంగా ఉండటానికి సంఘాలు అయా దే నిజంగా వేరు దేవుని బిడ్డలు అనేవారు గ్రహించడానికి కృపణ అనుగ్రహించండి ప్రతి సంఘంలో మీ నామంలో కూడుతున్నటువంటి ప్రతి గ్రూప్ మధ్యలో అయ్యా మీరు ఉంచమని దేవ కృపణ శత్రువు దేవ దాన్ని ఒక అవకాశంగా వాడుకోకుండా సహాయం చేయండి మనం గలిగిన రాజా తండ్రి కృపణను కలుస్తారని మేవైపు చూస్తున్నాం తండ్రి మీ ఉద్దేశాలు ఎంతో గొప్పతండ్రి మీ బిడ్డల మీకు ఉన్నటువంటి ఉద్దేశాలు ఎంతో గొప్పతండ్రి అయ్యా వాటి ఉద్దేశాలకే మీ కొందరు ఆచరించుకుంటున్నాను నమ్మకం ఏంటండ్రి సమయంలో దేవ నమ్మకం ఏంటండ్రి అయ్యా సువార్థక ద్వారాలు తెరవమని మేము వైపు చూస్తున్నాం తండ్రి అయ్యా నమ్మకం ఏంటండ్రి పెంగిల్ గుణపరచండి బలపరచండి అయ్యా సహాయం చేయమని మేవైపు చూస్తున్నాం తండ్రి కట్టమని ప్రార్థిస్తున్నాం బలహీనతలు దేవ సమస్తమైనటువంటి లోటుపాటు దేవా అయ్యా కట్టి మీ వైపు చూసే వారిగా ఉండటానికి అయ్యా మీ కార్యాలలో శ్రద్ద కలిగి ఉండే వారిగా ఉండటానికి అయ్యా నమ్మకం ఏంటండ్రి ఆత్మ యొక్క వేగ్రత కలిగిన సహాయం చేయండి ప్రేమగలిగిన రాజాగలిగిన తండ్రి సమయంలో దేవా ప్రేమ కలిగిన తండ్రి ఆ యొక్క ఆ తండ్రి బాలికస్ ఎంఎస్ఎల్ ద్వారా నమ్మకం అయిన తండ్రి ఆ యొక్క ఈమెయిల్ ద్వారా తండ్రి అయ్యా యొక్క పరిచర్ చెయ్యవాలని సంకల్పించి ఉండక ప్రేమి తండ్రి ప్రేమ కలిగిన రాజా అయ్యా ఎవరికి పంపించాలా ఎలా పంపించాలా అసలు అది చెయ్యాలా వద్దా నమ్మకం నమ్మకం ఏమి తండ్రి నీ చిత్తం మీకు కొంటే దాన్ని నడిపించమని అయ్యాక పునరుద్ధరించమని మేవైపు చూస్తున్నాం నిమిత్త మాత్రం చేతకాయల వారం పనికిమైన వారం కాని అయా మీరు గొప్ప దేవుడు తండ్రి అయ్యా నమ్మకం తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నమ్మకం తండ్రి ఎప్పుడే కలిగిన రాజా అయ్యా ఏ సమయంలో తండ్రి వ్యవసాయదారులు కూలీలు పాసన రైతు కొట్టుకుంటున్నాను తండ్రి అయ్యా మీరు తండ్రి వారి యొక్క కష్టం మీరు ఎదురుగుదురుతండ్రి వాడి యొక్క దీనస్థితి మీరు ఎరుగుదరు తండ్రి ఏ విధంగా వారు నమ్మకం ఏంటండ్రి అయ్యా దోపిడీకి గురవుతున్నారు అయ్యా అక్కడికి నన్ను సహాయం చేయండి నేవే చూస్తుండగా అక్కడికి నన్ను పెంచుకోవాలని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా అయ్యాన్ని పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి ఎవరు ఆశలు తుడి సహాయం చేయండి తండ్రి ఎవరు ఆత్మహత్యలు చేసుకోకుండా సహాయం చేయండి తండ్రి అయ్యా నమ్మకం ఏంటండ్రి ప్రేమ గడిగింది రాజా నమ్మకం అయిన తండ్రి బంధకాలలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి మధురా కలిగిన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి అనవాదాలు బుద్ధుల్లో చిన్న పిల్లల్ని స్త్రీలను జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి కృపుణా గురించి సహాయం చేయండి రజా ప్రిజన్ మనిషి గురించి పాదాలు పట్టుకుంటున్నాం ద్వారాలు తెరవ మనం చూస్తున్నాం తండ్రి మీరు నడిపించండి మీరు నాన్న గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఇదిగో మేమున్నాము తండ్రి గానీ హృదయాలు మా జీవితాల్లో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మాకిచ్చిన సామర్థ్యాలు మాకు ఇచ్చినటువంటి తలాంతులు మాకు ఇచ్చినటువంటి సమయం మాకు అనుభవించినటువంటి సమస్తమైన ఈవులతోటి మిమ్మల్ని గణపరిచేవారంగా మిమ్మల్ని ఆరాధించేవారంగా ఉంటానికి సహాయం చేయండి ప్రేంగులకి రాజా అటు కృపను అటు ద్వారాలు తెలుగు లాగిన మా అందరి జీవితాల్లో మీకు కార్యాన్ని ఏక మనసును ఏకత్వాన్ని అనుగ్రహిస్తారని దేవామి పరిచయలు చేస్తారని వ్యవస్థ చూస్తున్నాం మా మధ్య దేవా బెంగుళూరు తండ్రి అయ్యా బెంగుళూరు అజయ వ్యాధి గిరిస్తుంది మీ ప్రార్శన గురి తండ్రి దేవ నమ్మకమైన దేవా పెద్దలాదురు యొక్క మన వాళ్ళకి జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి మీ కార్యం కొరకు నేను చూస్తున్నాం మీ యొక్క దయా మీ యొక్క తండ్రి అయ్యా బిడ్డను ముట్టమని అయా సహాయం చేయమని మీ పాదాలు పుట్టుకుంటున్నాను తండ్రి అయ్యా ఈ తండ్రి అయ్యా జాషు గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా మీరు ముట్టండి తండ్రి ఈ యొక్క సమయంలో మీ యొక్క దేవా తాకుదులను అనుగ్రహించి మనకు ప్రార్థిస్తున్నాం మీరు ముట్టితే చాలు దేవా మీరు చూస్తే చాలు తండ్రి బాగుపడతారు దేవ అయ్యా ఆ కృపణను గ్రహించండి అయ్యా సాయం చేయండి కుటుంబాన్ని ఆదరించి మనకు ప్రార్థిస్తున్నాం తండ్రి కృష్ణ గురించి ప్రార్థిస్తున్నాం అయ్యా మీరు ముట్టండి తండ్రి కృపణ అనుగ్రహించండి లేవనెత్తండి తండ్రి సాక్షిగా అయ్యా కృపణ గురించి రవి గురించి ప్రార్థిస్తున్నారు తండ్రి ఐసిలో అయ్యా ఆకృపణ అనుగ్రహించండి ఏ సమస్య తోటైతే తను బాధపడుతున్నారో నాకే తెలియదు కానీ అయ్యా మీరు సమస్తం తిరిగిందేడు తండ్రి అయ్యా అమ్మట్టండి సాక్షిగా లేవనెత్తండి అనేకులకు మీకు సాక్షిగా అయ్యే ఆకృపణ అనుగ్రహించి వాళ్ళు ప్రార్థిస్తున్నాం దైన అనుగ్రహరించి ప్రార్థిస్తున్నాం ఒక సమయంలో దేవరా మామూలు మీ చేతులకు అప్పగించుకుంటూ వచ్చినటువంటి ప్రతి బిడ్డకై మీ కొందనాలు చెల్లించుకుంటూ చేసిన ప్రతి ప్రార్థనకై మీకు కొందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారు ప్రసిద్ధమైన ప్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి పరుశుర వా దే మీకు వననాలను అయినా కృపగల తండ్రి మీకు తెలుస్తో ఈ గర్షణ కాలం అంతా మనసు సిద్ధితంగా కాపాడి సజ్జలకి పెట్టినది మీకు ఎంతో వననాలు ఈ దినానికి మీకు నూతనమైన కృపను సాయని శక్తిని ఆత్మల బలాన్ని పరుశుధతన్ సంపూర్ణత స్వస్థతను మాకు అందరికీ అనుగురించి నడిపించండి ప్రతి మార్గం సరళం చేయండి ఏ ప్రతి పనిలో విజయం అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభావ ప్రతి ప్రార్థనా అంశం మీకు సన్నిహి చేరిందని నిష్కరిస్తున్నాం నైన్ అయితే వైరస్ బాధితులకి తండ్రి విడుదల కల్పించండి స్వస్థత ఇచ్చేయండి ఫ్యామిలీస్ ని ప్రొటెక్ట్ చేయండి ప్రభావ లాక్ డౌన్ మీరే సహా నడిపించండి తండ్రి చర్చి కాంగ్రెగేషన్స్ ని మీరు కాపాడండి పాస్టర్స్ ని కాపాడండి కుటుంబాలను కాపాడమంతా అర్థిస్తున్నాం ప్రభావ వైరస్ నుంచి ప్రొటెక్ట్ చేయమని ప్రార్థిస్తాం ఇక రక్తాన్ని ప్రవేశించి స్వతం దేయండి నైనా ముఖ్యంగా ప్రభావ ఫార్మర్స్ ని కాపాడండి వాళ్ళ ప్రొడక్షన్స్ ని కాపాడండి తండ్రి కాపులో దయచేయండి నైనా మరి విశేషంగా తండ్రి ఇక జాషు ఒబ్ర బాబుల గురించి ప్రార్థిస్తున్నాం ఇద్దరిని ముట్టండి సత్తపరచండి ఇక రవి అనే బాబు గురించి ప్రార్థిస్తున్నాము అతను తండ్రి ఐసీలు ఉంటాడని వింటున్నాం ప్రవ్వ మీరే కంటి వెళ్ళూ తల కాపులో టై చేయండి అక్కడ చుట్టూ కంచె పెట్టండి ఎటువంటి చీకటి శక్తులు అక్కడ పంచడానికి ఢీల్ ఏది స్వీకరిస్తున్నామన్నా స్వస్థపరిచి బయటకు తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాం ఆయన కిస్టిన బిడన్ ముట్టండి మీ స్వచ్ఛత దయచేయండి ఇప్పుడు మీరే మహిమందామని ప్రార్థిస్తున్నాం చర్చి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ దయచేయండి ఇప్పుడు ఆ టెక్నాలజీ ద్వారా మీ యొక్క మీ ప్రకటించే చర్చిస్ తయారు చేయమని ప్రార్థిస్తున్నాం యవనస్తు నాలెడ్జ్ అనుకరించండి ఆ నాలెడ్జ్ ద్వారా మీ యొక్క నీతి ప్రకటించే బిడల్ తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రార్థనా అంశం అన్ని సన్ని క్షిరణ వేసే సంత ప్రభు ఈ కృపలో మరోసర్ మనందరినీ జ్ఞాపకం చేసుకుని అందరిని ఆశ్రించమని ఏసుక్రీస్తు పరిషత్ నామం నా ప్రాధ్యక్ష నామ తండ్రి మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృపా నడిపింపు మనందరికీ సదాకాలం తోడయ్యండునగా రైతులకి రైతులు